గణమినయూు నామ ప్రతి నోటా నోజు దివ్యా మగు ఆయన సన్నిధి ప్రతి చోటా నొంజనుమము పేరా ప్రతి మోకాలో ప్రభుయేసుకడీ నము ప్రతి నేత్రమోగను హలి ప్రభు నా హలులూయాూయా అనునిత్యం సుతింత హుయా ప్రభు నామీ హై యు అనుక్యం సుతింత ప్రభు వైనాయేసుమం మధురం మధుర ఆత్మీయా ఆకలిదప్పు తీర్చేడి గణమగునామం ఇంపైన ఏసునామం వీణులకు విందగునామం అంది నామములకు పైగా ఉన్నతమైన నామం హూయాలు ప్రభునామము హూయాూయా అనునితీ హూయాూయా ప్రభు నామం సుతింత హలూయా అనునిత్యం సుదీత ఆమూయమై నమం ఆదరణీయేసునామం మంతటి లోనా ఆరాధనయేసుమం పదివేల శ్రేష్టనామం పూజ దేసు ఈ లోక మంత కొనియాబునామం హల యు ప్రభు నామం సుదీత హియా ంత అూయా ప్రభు నామం స్తీంత హలు అను సుతింత పాపక్షమాప నగు సామర్యమైన సాతాను ఓడించుటకు శక్తి గల నా మరణమును మరణము ద్వారా ఓఢించినకు జీవం కలిగించిన గణనామా హలూయా ప్రభు నామం స్తతింత హలూయా అనిత్యం స్తీతి హానిలు దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు కొంతసేపు మనం ప్రార్థనల సమయం గడుతాం ఈ లోకమంతా అలచడితో నిండి ఉంది ఎక్కడ చూసిన అలచడి ఎక్కడ చూసిన అనుమానాలే ఎక్కడ చూసిన వేదనలే ఈ లోకంలో ఎక్కడ సమాధానం లేదు కుటుంబాలలో లేదు సంఘాలలో లేదు ఉద్యోగాల స్థలాలలో లేవు ఏసు ప్రభులోనే మనకి సమాధానం అందుకే మనం ఆయన సన్నిధికి వచ్చినాం ప్రభా మేము మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళగలం ఈ లోకంలో మాకు ఎక్కడ సమాధానం లేదు మీ సన్నిధిలో తప్ప మాకు ఎక్కడ ఆనందం లేదు అందుకే ప్రభా మీ అందరి మేము ఎప్పుడు ఆనందించాలని అయినా ఈ లోకం మాకు దూరం అవును గాక మీరు మాకు దగ్గరవును గాక హాలెలియాలి పరుషు దొరబు తండ్రి మీకు వందనాలు బ్రవ్వ అనేక పర్యాయాలు మీరు మాకు సహాయకలు నడిపిస్తా ఉన్నారు ఈ రోజు కూడా నడిపించినారు ఉదయ కాలం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మిమ్మల్ని స్థితించలాగా మిమ్మల్ని గణపరచలాగా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు శత శాలను అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఐశ్వర్యం మీకే కలుగుని వ్యాకహాల ప్రవ్వ మూడుల తీర్పు అన్న అంశాన్ని మేము కొన్ని నెలల నుంచి ధ్యానిస్తాం ఇక్కడ బహు కష్టతరంగా ఉన్నాయి ఆయన కానీ మీ బిడ్డలకి తప్ప అవి ఎవరికి అర్థమవుతాయి కాబట్టి ప్రభావ వాటిని అర్థం చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం మాతో మాట్లాడండి వాటిని అర్థం చేసుకుని వాటిని మా జీవితంలో అవలంబించుకోవాలా దాన్ని మేము పాటించాలా విశ్వాసంతో దాన్ని స్వీకరించాలా అది మా జీవితాలలో ఫలం తీసుకొని రావాలా ప్రభా ఫలించమన్నారు కాబట్టి మేము అది అనేకులతో పంచుకోవాలా ఫలాన్ని అటు పంచుకుండే సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ఇక్కడ వస్తే ప్రతి బ్రదర్ని సిస్టర్ని ముట్టండి స్వస్థపరచండి ఆశ్రయించండి వాళ్ళ జీవితంలో ఆగిపోయిన మేలన్నిటిని నడిపించమని ప్రార్థిస్తాం ఆటగా పరిచే ప్రతి చీకటి దురాత్మ అంధకారం అంతర శక్తులని పరిశుద్ధ నామం పాతళంలో బంధిస్తున్నాం కాద్యా ప్రభావ మీరే మహిం పొంది మీ అంద ఆనందించే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని తాజా మన్నతమ్మని పోషించమని యేసు క్రీస్తు నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెలిగా ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు రెండు సంవత్సరం మనం ఉంటున్నది బబులోను కాలం బబులోను కాలంలో మనం ఉంటున్నాం బబులోను అంటేనే గలిబిలి బాబేలు అంటే గలిబిలి బాబేలు అనేది బబులోనికి మూల పదం బాబేలు నుంచే వచ్చింది బబులోను బబులోనికి రాజధాని షీనారు షీనారు ప్రాంతంలో ఫస్ట్ ఆ గోపురం కట్టిండు బాబేలు గోపురం బబులోను అక్కడ నుంచి అంత అలజడి తారుమారు ఆ రోజు నుంచి రోజు వరకు తారుమారే ఆ రోజు నుంచి రోజు వరకు అంత అలజడి కాబట్టి ఈ లోకము బబ్బులోనికి నిలం ఎందుకంటే అంత అలజడి ఎక్కడ చూసినా గందరగోళం గందరగోళం బ్యాంకింగ్ సిస్టమ్ గందరగోళం ఎకనామిక్ సిస్టమ్ గందరగోళం బిజినెస్ గందరగోళం కుటుంబాలు గందరగోళం మతపరమైన జీవితం గందరగోళం గవర్నమెంట్ గందరగోళం పాలిటిక్స్ గందరగోళం ఇంక ఏమి గందరగోళం లేదు కుటుంబాలు గందరగోళంగా ఉన్నాయి ఈరోజు ప్రతిదీ గందరగోళం కాబట్టి ఇది కచ్చితంగా బబులోను కాలం మనం చూస్తున్నాం బబులోను ప్రకృతి సహజంగా లేదు ఈరోజు ఉత్తర దిక్కును ఉండేది ఇరాన్ కి ఇరాక్ ఒకప్పుడు పెద్ద మైదానంలో ఉండేది ఆ దేశం అంటే పెద్ద దేశం ఉండే ఒకప్పుడు ప్రపంచాన్ని అంతా గడగడలాడించి ఈ రోజు నామరూపాలు లేకుండా భూమి లోపల అగాధంలో ఎక్కడో అది పేరుకపోయింది జ్ఞాపకానికి రాకుండా దాన్ని ఎవరు తో తొవ్ తొవ్వి అది నీళ్ళల్లో ఉంటే ఏమన్నా చూ చూడొచ్చి అది భూమి అగాధంలో నాటుక దాని మీద పొరల్ పొరల్ పొరల్ పొరల్ కొన్ని వందల వేల సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఏడు ఉండే ఆ దేశం రెండు వేల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాల నుంచి లేయర్స్ లేయర్స్ మట్టి పేరుకపోయి అది ఎక్కడో భూమిలో ఉండిపోయింది ఒక వారం మనము ఇల్లు ఊడకపోతే ఎంత లేయర్ ఉంటుంది భూమి మట్టి కదా అట్లా కొన్ని వేల సంవత్సరాలు అది ముందే ఎడారి ప్రాంతం అదంతా ఇసుకాంతం పేరుకపోయి కింద ఎక్కడ నాటుకపోయింది దాన్ని ఎవరు తోవలేరు ఎవరు తీయలేరు ఎందుకంటే బైబుల్ ప్రకారంగా బొబులు అనేది ఒక స్థలానికి సంబంధించింది కాదు ప్రపంచానికి సంబంధించింది అది ప్రపంచం విస్తరించాల్సిందే అందుకని దాన్ని ఎవ్వరు తోడకుండా ఎవరు తో తోవి బయట తీయనియకుండా దేవుడు దాన్ని శాశ్వతంగా కింద దాని ఏమంటారు బరీడ్ బరీడ్ అండర్నీత్ అంటారు కదా అది పూర్చివేయబడింది సమాధి చేయబడింది దాన్ని కూడా బయట దాన్ని ఎవరు తీరాడు ఎందుకంటే ఆయన దృష్టిలో దాన్ని తీయడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రపంచం ప్రపంచమంతా బబులు లాగా తయారు కావాలని యువ సమర్థులు ఇష్టపడికి కాబట్టి ఆయన ప్రవర్చనలు నెరవేరాలంటే ప్రకృతి సహజంద్ర బులు ఉండద్దు కానీ ప్రాటం గందంకొస్తే బబులోను కూలెన్ కూలెన్ను కూలను మూడు సార్లు చేస్తాం మనం ఎందుకు కూలితో మూడు సార్లు ఒకసారి సరిపోదా కాబట్టి బబులోను దేనికి నిలయం ఈ లోకానికి నిలయం ఒకప్పుడు ఈ లోకం ఎట్లుండే ఏదైనా తోటలాగా ఉండే కదా ఒకప్పుడు అంటే ఒకప్పుడు ఇది దేవుని యొక్క రాజ్యం పరలోక రాజ్యం లాగా ఉండేది లేదు అది అట్లా ఇప్పుడు అదంతా తారుమారు అయిపోయింది అంతా కాబట్టి ఇది బబ్బులోనికి నిలయం మనం ఉంటుంది బబులోను కాలం క్యాలెండర్ తయారు చేసింది కూడా బబులోని లేవు బబులో నుంచి సీజరు అనే మహా చక్రవర్తికి అనగా ఆయన కాలం వరకు వచ్చింది ఆయన కొన్ని తారుమారు చేసి కొన్ని కొన్ని మాడిఫికేషన్ క్యాలెండర్ కి ఆయన నుంచి పదహారు సంవత్సరాల వరకు అంటే దగ్గర దగ్గర పదహారు వందల అంటే చూడండి మన ప్రభు కాలం వదులుకొని మన ముతాతల కాలం వరకు అది పాటించు మన ముతాతల కాలం నుంచి వరకు మనము ఆ పోపు గ్రెగరీ అనే క్యాథలిక్ పోపు స్థాపించిన గ్రిగోరియన్ క్యాలెండర్ ఆయన పేరు మీద పెట్టి రా క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ మనం పాటిస్తున్న క్యాలెండర్ గోడం మీద ఉండే క్యాలెండర్ మన వాసనలో ఉండేది మొబైల్ ఫోన్ లో ఉండే క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ అన్నట్టు క్యాథలిక్ క్యాలెండర్ అది కాబట్టి క్యాలెండర్స్ మనం ఎన్నిసార్లు చూసినాం గతంలో రికార్డింగ్స్ లో కనీసం ఏడు మార్లు తారుమారై క్యాలెండర్ ఆది కాండం పరిణాదంలో క్యాలెండర్ కనిపిస్తుంది మనకి నోవా కాలం అక్కడ చెప్తారు దేవుడు ఈ నెల మీకు ఈ ఫలాన్ని తేదీ ఫలాన్ని రోజా దాని తర్వాత అబ్రహాము బలి పశువు బలి అర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నిర్వహించినప్పుడు అక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది మనకి దాని తర్వాత చాలా కాలం తర్వాత వాళ్ళు ఐ గుప్తుకు వెళ్ళినప్పుడు క్యాలెండర్ మారుతుంది మళ్ళీ అక్కడ నుంచి బబులోనికి చెరగా కొన్ని పడినప్పుడు అక్కడ క్యాలెండర్ మారుతుంది అక్కడికే నాలుగు క్యాలెండర్లు మారినాయి దాని మన కాలానికి వచ్చే మూడు సార్లు మారింది అంటే ఏడు మార్ ఇది మనం ఉంటుంది ఏడవ క్యాలెండర్లో ఏది కరెక్ట్ క్యాలెండర్ ఇవ్వడం తెలియదు బలహీనత ఏంటంటే ప్రవచనాలు క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు గుర్తిస్తున్నారు అది బలహీనతీయొచ్చు క్రైస్తవ సంఘంలో ప్రవచనం ఈ ప్రవచనం ఎప్పుడైనా వేడుతుంది అంటే ఈ క్యాలెండర్ చూస్తున్నారు అది తయారు చేసుకుందేవాడు అది ప్రభు వలన కలిగినది కాదు అది దృష్టి నుంచి బయటకు వచ్చిన క్యాలెండర్ కాబట్టి మనం ఆ క్యాలెండర్ కి ప్రాధాన్యత ఇవ్వద్దు అందుకే దళిత రాష్ట్ర పత్రికలో మన జ్ఞాపకం చేస్తాడు మనం క్యాలెండర్ పాటించద్ అన్నడా తేటగా ఉందా మీరు దినంలో ఆచరించొద్దు మాసంలో అంటే మంత్స్ మంత్లీ సైకిల్స్ అట్రవాటివి అంటే ప్రతి మంత్ ఏమొస్తాయో అవి అమావాస్య వస్తాయి కదా ప్రతి మంత్ వస్తుంది మంత్లీ కూడా వస్తుంది కాబట్టి వాటిని పాటించద్దు దాని తర్వాత ఉత్సవ కాలం పాటించద్ అంటే పండగలు పాటించొద్దన్నాడు దాని తర్వాత సంవత్సరం పాటించద్ అన్నాడు ఎందుకంటే ఇవన్నీ బబ్లోనికి విలేమైనంత గలిపిలి వాటితోని సరి చూసుకుంటూ ఈ ప్రవచనము ఫలానికి తేదీ పలానా రోజు అవుతుందంటే ఎంతమంది గతంలో సంఘం ఎత పడుతుంది పలానా రోజు అనేసి ఎంతమంది డేట్స్ ఫిక్స్ చేసారు నేను చాలా చూసిన న్యూస్ పేపర్స్లో లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఎంతో మంది పలని తేదీ సంఘం ఎత్త పడుతుందంటే రాత్రి అంతా వర్షీ చేస్తా వచ్చినారు ఎబడతాం ఈ టైంలో అనేసి కాలం వెళ్ళిపోయింది ఆ పాస్తరు ఎవరైతే ప్రవచించిండో ఆ పాస్తరు కూడా కాలం విడిచిపెట్టి కాబట్టి కాలాలు సమయంలో మన ప్రభు ఆధీనంలో ఉన్నాయి పాస్తర్ ఆధీనంలో లేవు నీ ఆధీనంలో లేదు నా ఆధీనంలో లేదు ఆ క్యాలెండర్ ఆధీనంలో లేదు అది ఫాల్స్ వాటిని మనం పాటించము వాటికి మన ప్రా ప్రాధాన్యత ఉంది పోయిన వారం దిలీప్ బ్రదర్ నీకు తెలుసు కదా దిలీప్ బ్రదర్ దిలీప్ బ్రదర్ ఇక్కడ రాలేదు అనుకోట ఈరోజు రాలేదు దిలీప్ బ్రదర్ ఒకటి ఒకటి ఆయన ఎక్కడ వాక్యాలు చెప్పాలి ఇప్పుడు ఈ మధ్య వాక్యాలు స్టార్ట్ చేస్తాం చెప్పడం మంచిదే ఇక్కడికి వచ్చినాక స్ మీద పొందాలి అందరూ వాక్యం చెప్పకపోతే నీకు శిక్ష ఉంటది శ్రమ ఉంటది అని నేర్చుకున్నాను కదా మనం ప్రభుని ప్రసంగించాలి అనేక జీవితాలను అనేకలను ప్రభుత్వం నడిపించాలి అది బాగా నచ్చేదానికి ఆయన వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాడు తరిమిద పొందుతున్నాడు కొంత కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతి సహజం నుంచి నువ్వు ఆత్మీయ సహజం రావాలంటే కొంత కష్టం నువ్వు ఆత్మీయంగా ఎదిగి కూడా మళ్ళా ప్రకృతి సహజంగా ఈ వాక్యం చదువుతుంటే సూర్యుడు చీకటి సూర్యుని కమును అంటే మళ్ళీ ప్రకృతిగా మారిపోతున్నాడు దాన్ని నువ్వు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా ప్రకృతి సహజంగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే అవి మనల్ని ఇంకా వెంటాడుతూ ఉంటాయి శరీర శరీర నియమములు మనల్ని ఇంకా వెంటాడుతూ ఉంటాయి అందుకే ఛేదించుకోవాలి అందుకే ప్రతిసారి పాతవి గతించిన ఈ సమస్తం కృతమైనవి అదే మనకి మూలం వాక్యం పాతవి గతించినవి సమస్తం కృతమైనవి కాబట్టి క్రొత్తది ఆత్మీయమైంది నీకోదింపుతో మాట్లాడతాడు అదే కదా కృతగా జన్మిస్తారు కదంటే మళ్ళీనే తల్లిగారంలో ఎట్లా అది పాతది క్రొత్తది ఆత్మ ఆత్మీయమైంది కాబట్టి కొన్ని విషయాల్లో మన మన మన బైబుల్ స్టడీకి అవి పునాది లాంటివి ఆ వాక్యాన్ని ఆ వాక్యాలు చూపించగలిగిండు ప్రభు కాబట్టి మనము ప్రేమతో అనేకమైన విషయాలన్నీ వెతకడానికి ధ్యానించడానికి పాటించడానికి ప్రయాసపడుతున్నాం ఇక్కడ అదే ప్రకారంగా మీకు కొన్ని ఒక రెండు మూడు వాక్యాలు చూపించాక నేను బూరలో తీర్పు ఎందుకంటే నాకు అర్థమైంది ఈరోజు సాయంత్రం నాలుగవ బూరకు సంబంధించిన విషయాలు ధ్యానించాలా అంటే చాలా కష్టతరంగా ఎందుకంటే అంతకు మీరు ధ్యానించిన చిహ్న పరమైన విషయాలు ఇక్కడ దృష్టికి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి మొదటి మూడో మూడు బోరలకు సంబంధించిన విషయాలు మంచి నేను ధ్యానించినాం కొంత కష్టతరంగా ఉన్నా చివరి వరకు సున్యాసి ధ్యానించినాం నాలుగో దానికి వచ్చినప్పటికీ నాకు కూడా స్ట్రగ్లింగ్ ఉంది నాకు రిలీజ్ కాకుండా నేను ఇంకా వేరే వాళ్ళకి వాక్యం నేను చెప్పలేను అనేసి నాకు ఆ పర్మిషన్ రాలే నేను పర్మిషన్ వచ్చేంతరకు నేను మీతో రిటర్నే మాట్లాడతా ఉంటా అదో మీరు గమనించాలా నాకు పర్మిషన్ రాకపోతే నేను చెప్పలేదు మీకు ఏమి కానీ నేను ఏదో బుక్స్ తదుకొని ధ్యానం చెప్తే అది వేస్ట్ మనం ప్రభుత్వ చేత నడిపించబడాలా ఎందుకంటే ప్రకృతి సహజంగా నడిపించబడ్డ పుస్తకాలను మనం పాటించడానికి వీల్లేదు టీవీ ప్రోగ్రామ్స్ పాటించడానికి వీల్లేదు ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఆత్మని విభజించమన్నాడు ముఖ్యంగా ఎందుకు మన దైవికమైన జ్ఞానము మార్పు చెందింది ఈ రీతిగా మన ఇతర బోధకుల మన బోధ ఎందుకు అన్నప్పుడు మొదటిదిగా పేదలు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉంది అక్కడి నుంచి మన జీవితము మారింది ఆత్మీయంగా మన దైవికమైన జ్ఞానము మార్పు చెందడానికి కూడా అదే ఒక ముఖ్యమైన పునాది హేతులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఈ వాక్యము అర్థమైన ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఆ రాత్రి నిద్రపోడు ఉదాహరణకి సాయంత్రం పూట మీరు ఈ వాక్యం పెట్టినారనుకోండి ఇది విన్నాక మీరు ఇంటివైనాక నిద్ర పోలేరు ఎందుకు ఇది అక్కడి నుంచి నీ జీవితం మారిపోతుంది అక్కడి నుంచి నువ్వు తిరిగి వాక్యం వెతుకు ప్రయత్నించు ఆది కాండం నుంచి ప్రయాణగంధం వరకు మొత్తం నీ ఆత్మీయ జీవితం అంతా మారిపోతుంది నీ నీ ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది నువ్వు ఎందుకు జీవిస్తున్నావో అందులో మార్పు వస్తుంది ప్రభు కొరకు ఎందుకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించాలా అన్నది మార్పు వస్తుంది ఇందులో ఫుల్ టైం పార్ట్ టైం అనేది కాదు సేవ హృదయపూర్వకంగా ఇందాక మనసు ద్వారా ప్రార్థన చేస్తున్నాడు కదా వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేయడాడు కానీ ఫుల్ టైం పాఠాం చేయమని ఎక్కడుంది వాక్యం ఎక్కడ లేదు కాబట్టి చూడండి పేతులు రాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో ఉన్నది పదిహేడవ వసరంలో తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమ్మగు కాలము వచ్చి ఉన్నది తీర్పు దేవునింటి యొక్క ఆరంభమ్మగు కాలము వచ్చి ఉన్నది కాబట్టి దేవుని ఇంటి వద్దనే ఫస్ట్ తీర్పు స్టార్ట్ అవుతుంది అది ఆల్రెడీ వచ్చింది వచ్చింది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది తీర్పు అని అర్థం చేసుకోవాలి కదా చాలా మంది అంటారు నాకు ఎందుకు కష్టం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా అది ఆరంభమై చాలా కాలం అయితే అది సంపూర్ణంగా ఎదగడానికి సిద్ధమవుతుంది ఆ తీర్పు అనేది బుర్రలకు సంబంధించిన బోధ కాబట్టి మరోసారి చూడండి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది ఆన మన అది మన యొద్నే ఆరంభమైతే దేవుని సువార్తకు అభిదేలిన వారి గతి ఏమవును అది మన యొద్ధనే ఆరంభమైతే అంటే ఫస్ట్ తీర్పు క్రైస్తవులకే ఆరంభమైతే చాలా మంది తీర్పు ఫస్ట్ అనిలకే బ్రదర్ క్రైస్తవుల కాదంటారు వాళ్ళ అబద్ధికులు ఎందుకంటే ఈ వాక్యం సత్యం ఇక్కడ ఏముందంటే ఫస్ట్ తీర్పు క్రైస్తవులకే నుంది క్రైస్తవులని కొంత కష్టం అందుకే దేవుని ఇల్లు ఇక్కడ దేవుని ఇల్లు అంటే క్రైస్తవ జీవితమే కదా సంఘమే కదా కాబట్టి ఫస్ట్ తీర్పు దేవుని ఇంటి యొద్ దేవుని ఇంటి యొద్నే తర్వాతనే అది మన యొద్ధనే ఆరంభమైతే చూడండి ఎక్కడ ఆరంభం అవుతుంది మన యొద్ధనే ఆరంభమైతుంది పనిష్మెంట్ ఫస్ట్ మన యుద్ధనే ఆరంభమవుతుంది దాని తర్వాతనే అనుంది చూడండి అయితే అది మన యొద్నే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును మరి కష్టతరంగా ఉంటది దేవుని సువార్తకు అవిధేలిన వారు ఎవరు చూడండి అవిధేయత అంటే ఏంది అవిధేయత వాక్యాన్ని విని విడిచిపెట్టడం అవిధేయత ఇది అణులకు సంబంధించిందా చెప్పండి ఎవరు వాక్యాన్ని విని అవిధేత చూపిస్తారో వారి గతి మరీ అన్యాయం ఉంటది అని చెప్తుంది వాక్యం ఇది అణులకు సంబంధించింది కాదు నేను ఎన్నిసార్లు మీకు చూపించిన బైబుల్ అంతా క్రైస్తువుల గురించి రాయబడింది దేవుని బిళ్ళ గురించి రాయబడింది ఆయనల గురించి రాయబడలేదు గ్రంథపు చుట్టల్లో నేనున్నానని ఎందుకు చెప్పుకున్నాడు దావేదు రా ఇప్పుడు అర్థమవుతుంది ఇది మన రాయబడింది దావిదు సంతానం కదా మనమంతా ఏస్ప్రో సంతానం మనం దావిదు సంతానం వచ్చింది ఏస్ప్రావ్ అబ్రామ్ సంతానం దావిదు కాబట్టి మనమంతా ఆయన సంతానం కాబట్టి ఇది మన రాయబడింది మనం ఇందులో ఉన్నాం కాబట్టి తీర్పు ఫస్ట్ మనకే అని చెప్పబడింది దాని తర్వాత అవిదేలైన మనకే కథ అవుతుంది నేను చెప్పాడు ఎవరు అవిధేలు స్వీకరించి తృణీకరించిన వాళ్ళు అవిధేయులు విధేయత చూపించాల్సిన వాళ్ళు చూపించకపోవడమే అవిధేయత కదా దీని వినకపోవడం వేరే విషయం విని పాటించకపోవడం అవిధేయత డిజోబీడియన్స్ అంటారు ఇంగ్లీష్ లో ఒబే డిజోబే ఒబే అయినాక తృణీకరించడమే డిజోబీడియన్స్ కాబట్టి ఫస్ట్ జడ్జిమెంటు చర్చి కే అని ఇక్కడ అది ఈ వాక్యం విన్నాకనే నేను తారుమారైన ఫస్ట్ మంచి ఇప్పటి పాటలు పాడినాము వర్షిప్ చేసినాము దేవుడిని స్థితించడం ఘనపరచడం వాక్యం తీసుకుంటాము అన్ని క్రమంగా చేస్తున్నాం మన శిక్ష ఎందుకు వస్తుంది ఎందుకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఆయన జాలిగల దేవుడు నీతిగల న్యాయవాదిని మనం తీస్తాం కీరకాల గంధంలో ఆయన నీతిగల న్యాయవాది పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అయినది మరి ఎందుకు క్రైస్తవులని శిక్షించబోతున్నాడు కాబట్టి ఎందుకు శిక్షించబోతున్నప్పుడు పౌలు వాటిని గ్రహించగలిగాండి ఫస్ట్ వృత్త నిబంధన కాలంలో పౌలు గ్రహించగలిగిండి ఎందుకు క్రైస్తవులకి శిక్ష ఎందుకంటే ఆయన ఏడు సంఘాలు స్థాపించిండు ఆయన ఏడు సంఘాలను స్థాపించి బాగా కష్టపడి సేవ చేసి గ్రీస్ ఆ పాంత్ ప్రాంతం అంతా అవి లేవు ఒక్క సంఘం లేదు ఈరోజు బిల్డింగ్స్ లేవు వాటి గుర్తులు అసలేవు బైబుల్లో ఉన్నాయి అంతే రోమ్ ల రాసిన పత్రిక కొరెన్సీలకు రాసిన పత్రిక ఫిలిప్లకు రాసిన పత్రిక అనే చూస్తాం కానీ ఈ సంఘాలు ఒక అప్పుడు ఉంటాయి కానీ ఈరోజు లేవు నామరూపాలు లేకుండా నేను ఒకరోజు వెతికినా యూట్యూబ్లో దొరుకుతాయేమో అట్లీస్ట్ ఆ బిల్డింగ్స్ ఏమన్నా ఉంటాయేమో లేవు ఎక్కడ లేవ గూగుల్లో ట్రై చేసినా ఎక్కడ లేవు ఆ ప్రకటన బ్రంథంలో ఉన్న ఆ ఏడు సంఘాలు గురించి ఒకరోజు వెతికితే ఒక్క డాక్యుమెంట్ దొరికింది నాకు అది నైన్టీన్ నైన్టీన్ నాట్ నైన్ వరకు అక్కడక్కడ ఉండే ఆ కూలి కూలిపోయి ఆ పెరగమా సంగము తుయతయల సంఘము లవోద్య సంఘం ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఉండే అక్కడ బిల్డింగ్స్ కూలిపోయి దాని స్తంభాలు హ్యాంగింగ్ అవుతూ కొంత బిల్డింగ్ ఆ అప్పుడున్న కుటుంబాలు రెండు సంవత్సరాల తర్వాత కుటుంబాలు అప్పటి ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి అంటే మన కాలం అంట్రెడ్ ఇయర్స్ క్రితం జరిగిన మాట చెప్తున్నారు టర్కీ దాన్ని ఆక్యుపై చేసుకుంది ఆ స్థలాలను ఒకప్పుడు గ్రీక్ దేశంలో ఉండే అది ఆక్యుపై చేసుకున్నాక టర్కీ దాని మొత్తం కొలగొట్టేసినాయి ఆ ఉన్న వాటిని కూడా కొలగొట్టి అడ్రస్ లేకుండా చేసి అవన్నీ ప్రభు వల్ల కలిగింది ఎందుకంటే ఆయన ఆగలేని తల వెంటకలో ఒక్కటి రాలేదు ఎందుకు ఆ చర్చస్ లేవు పౌలు కట్టిన ఏడు సంఘాలు లేవు యోహాను భక్తునికి పద్మాస ద్వీపంలో కలిగిన దర్శనలో ఉన్న ఏడు సంఘాలు లేవు అప్పుడుంటే ఒకప్పుడు ప్రకృతి సహజంగా అవి మనుషుల హస్తలచిత నిర్మించబడ్డ సంఘాలు అక్కడ ఉండడు ప్రభు అవన్నీ చెడిపోయినాయి కదా చెడిపోలేదంటారు ఎవరు అని చెప్పండి ఏ సంఘం అయినా కరెక్ట్గా ఉందా కొరంతి చెడిపోలేదా ఎఫ్ఎస్సి చెడిపోలేదా ఫిలిప్ చెడిపోలేదా వాటిని హెచ్చరిస్తూగా రాసింది లెటర్స్ అన్ని ఆ ఏడు సంఘాలు యోహాను భక్తునికి కలిగిన దర్శనంలో అవి చెడిపోయిన సంఘాలు కావా చివరి మన ప్రభు లూకాసువర్ణలు చూపించండు స్త్రీ తను తీసుకున్న మూడు కుంచెం పిండిలో అంతకుముందు కలిపిన పులిసిన పిండి కలిపిన పిండితో పోలి అంత పులిసిపోయి ఎందుకు పులిసిపోయినాయి ఇప్పుడు చూడండి హెబుల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఎందుకు శిక్ష ఎందుకు పులిసిపోతున్నాయి హెబుల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి కానీ తెలుసు క్రైస్తవ సంఘము ఎందుకు చెడిపోతారు చివరికి చెడిపోయిందంటే బాగా అర్థం చేసుకోండి కులిసిపోవడం అంటే కులిపోవడం కులిపోయిందంటే నశించిపోవడం చనిపోవడం దాని తర్వాత ఎండిపోవడం గాలికి కొట్టుకొని పోవడం నామరూపాలు లేకుండా పోవడం అడ్రస్ కూడా ఉండదు ఇంత ఇంత చిహ్నం కూడా ఉండదు అడ్రస్ ఈరోజు బబులో ఎట్లా లేదో అట్లనే ఆ సంఘాలు ఎట్లా లేవు ఈరోజు ఏమి ఉండకుండా ఎట్లా అడ్రస్ అయిపోయినాయో ఇక మీదట కూడా అంతే ఎందుకు చూడండి క్రైస్తవ సంఘం ఎట్లా తయారైందనేది పదహారవ వచనం మీద పదహారు దానికి ముందు చూడండి పదిహేను వచ్చిన పద్ పద్నాలుగో నుంచి అందరితో సమాధానమును పరిశుధతయు కలిగి ఎడుట ప్రయత్నించుడి ఇది ఫస్ట్ పాయింట్ సమాధానము పరిశుధత ఉన్నదా ఎక్కడుంది చెప్పండి ఏ సమాధానం ఉంది ఎక్కడన్నా కొట్టుకుంటు కొట్టుకుంటాను నేను ఎన్ని సంఘాలైనా కొట్టుకుంటాను మంచి సంఘం అనుకున్న సంఘంలో కూడా ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉంటారో తెల్ల బట్టలు వేసుకొని గంటలు గంటలు పొద్దున ఎన్ని ఏడు గంటలకు స్టార్ట్ చేస్తారు ప్రేయరు సాయంత్రం రెండు గంటల వరకు మోకల్ మీద కూర్చుంటారు నేను కూర్చున్నాను ఆ సంఘాలలో ఒకప్పుడు అటువంటి సంఘాలు ఎంత పరిశుద్ధంగా నేను చెప్తున్నా ఒక ఒక బ్రదర్కి దయం నేను అక్కడ ప్రార్థన చేస్తున్నా అయితే ఆ సంఘానికి సంబంధించిన ఒక స్త్రీ లోపలికి వస్తుంది అని ఇంకా లోపలికి రాలేదు ఒక రూమ్ లో ఉన్నాడు దయం పట్టినాడు బయటకెళ్ళి ఆయన వస్తుంటే దయం అప్పుడే గుర్తుపట్టింది ఈమె ఎందుకు వస్తుంది కట్టింది దాని అంటే అంత పవర్ఫుల్ గా ఆ సంఘస్థులు ఈ రోజు భయంకరంగా కొట్టుకుంటున్నారు వాళ్ళు పోలీసు ఉంటారు అక్కడ ఎవ్రీ సండే వర్షిప్ లో అంత గంభీరమైన సంఘాలు ఈరోజు ఎందుకంటే తరైన ఎందుకు తెరైన తెలుసా ఇప్పుడు చూడండి సమాధానం లేదు పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడడు మీలో ఎవడైనా నువ్వు దేవుని కృపను పొందకుండా తప్పిపోవలేమో అనయ్యో చేదైనా వేరు ఏదైనా నువ్వు మలిచి కలవరపరచ వలన అనేకులు అపవితులైపోతారేమో అనియో భయపడుతున్నాను అంటున్నాడు ఆంధ్ర సంఘంతో మాట్లాడుతున్నాడు హెబ్రి సంఘం చాలా పవర్ఫుల్ సంఘం బైబిల్లో హెబ్రి అంటే ఇస్రాయల్ ప్రజల నుంచి ప్రభుని నమ్ముకొని బయటకు వచ్చిన హీబ్రూ ఇంగ్లీష్ లో హీబ్రూస్ అంటారు హీబ్రూ అనే పదం ఎబెర్ అనే వ్యక్తి నుంచి బయటకు వస్తుంది ఆదాం కాలంలో మనం చూస్తాం కదా ఎబెర్ అనే వ్యక్తి నుంచి వచ్చిన కుటుంబాలు అంటే ఇస్రాల్ కుటుంబాలు అంతా ఇస్రాయలియలు నుంచి ప్రభుల్ని నమ్ముకొని రక్షింపబడి సంఘంగా మార్చుకున్న వాళ్ళు వీళ్ళు హెబ్రిలు హెబ్రి సంఘం అంటే అది అంటే జుడయో క్రిస్టియన్ జుడయో జుడయో క్రిస్టియన్ క్రిస్టియానిటీ అంటారు అంటే యూదుల నుంచి బయటకు వచ్చిన క్రైస్తవులు వీళ్ళు వాళ్ళు ఈ హెబ్రిల్ కాబట్టి హెబ్రి హెబ్రిల్ పత్రిక చాలా కష్టానికి ఉంటారు చదవడానికి ఎందుకంటే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ సెలర్స్ వాళ్ళకంత పాత నిబంధన గ్రంథాలు బాగా నేర్చుకొని క్షుణ్ణంగా వాటిని పరిశీలించిన వాళ్ళు వీళ్ళందరు అటువంటి వాళ్ళు ప్రభుని నమ్ముకుంటే వాళ్ళ జ్ఞానం ఎట్లుంటుంది వాళ్ళకి వాక్యం చెప్తున్నా నేను ఏమని చెప్తుంది తెలుసా మీలో చేదైన వేరు ఏదైనా మలిచి కలవర పరిశ్రమ వలన అనేకులు అపమితులైపోతురు చేదు వేరు మనం మూడవ బూర సంబంధించిన బోధది అని చెప్పడం ఇష్టం చేదు అనుభవం వాళ్ళందరూ చేదు అనుభవం ఎందుకు పోతున్నారు చూడండి యేసు జీవజలం నేను మీకు జీవజలం ఇస్తానది అది మధురమైన జలం కదా మళ్ళీ ఆయన జలాన్ని విడిచిపెట్టి నువ్వు ఏదో జలాన్ని వెతుకుతున్నావు కాబట్టి అది మార లాంటి జలం కారైతుంది ఈ లోకంలో ఏదైనా కానీ మార ఏ స్ప్రభలో మధురమైన అనుభవం ఉంటుంది నేను నేను ఇచ్చి నీళ్లు తాగబడి అడిగింది దప్పిగడు వాళ్ళు ఆ నీళ్లు విడిచిపెట్టి ఈ లోకపు నీళ్లు వెతుకుతామంటే నీకు చేదే దొరుకుతుంది గొప్ప జనము ఎందుకు చేదు అనుభవంలోకి వెళ్ళినారు అంటే వాళ్ళ లోకాన్ని వెతికినారు కాబట్టి ప్రభులు వెతికింటే వాళ్ళకి మంచి మధురమైన నీళ్లు దొరికేది కాబట్టి ఇప్పుడు చూడండి క్రైస్తవ సంఘము ఎట్లా తయారైందని అందుకు దానికి శిక్ష ఇక్కడ చెప్పబడి ఆ పదహారవ వర్షంలో ఒక పోటీ ఒక పూట కూటి కొరకు తన జేశ్వతపు హక్కును అమ్మి వేసిన ఏ షావు వంటి భ్రష్డైన వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకును జాగ్రత్తగా చూచుకును ఎందుకంటే మీరు చూసుకోకపోతే మీరు ఏ షావులాగా అని చెప్తున్నాడు ఏ రెండు గుణగణాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఎందుకని చెడిపోయింది అంటే చూడండి మొదటి గుణం ఏం ఆయన జేశ్వతపు హక్కును అమ్మివేసి అమ్మి వేసిండు హక్కు అనేది చాలా ముఖ్యమైన పాత నిబంధన కాలంలో కృత నిబంధన కాలంలో కూడా జ్యేష్ఠతపు హక్కు ముఖ్యమైనది జ్యేష్ఠతపు హక్కు మారింది పాత నిబంధన కాలంలో ఇంటికి పెద్ద కుమారుడే జ్యేష్ఠుడు కానీ కృత నిబంధన కాలంలో రక్షిపబడ్డ వాళ్ళందరూ జ్యేష్ఠులు యేసు ప్రభుని సొంత రక్షణ స్వీకరించిన వాళ్ళందరూ ప్రథమ ఫలం అంటే ప్రథమ ఫలం అంటే జ్యేష్ఠత్వ జ్యేష్ఠులు ఇంటికి పెద్దవాళ్ళు అర్థం కాబట్టి ప్రథమ ఫలంలాగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాం కాబట్టి మనం అందరం జ్యేష్ఠత్వ కానీ ఒకప్పుడు మనకు లేదు అందుకే నేను ఎందాక వెతుకుతున్నా దొరకలేదు ఏ శ్రో అన్నాడు యుగ సమాప్తి ఎట్లుంటదో యుగ సమాప్తిలో ఎట్లుంటది తెలుసా మొదటి వారు కడపటి వారు అగుదులు కడపటి వారు మొదటి వారు అగుధులు అందుకే మనలో చాలా మంది వెనకలికి వెళ్ళిపోతారు ఈ బోధ విని ఎందుకంటే ఆ ప్రవచన నెరవేరే టైంలో మనం ఉన్నాం నీకు ఆ వాక్య నీకు ఆ ప్రవచన నెరవేరితే ప్రభు నన్ను కాపాడు ప్రభు నేను కడపట్టి నేను మొదటివాణ్ణి కడపట్టి వాడిని కారానికి వీలేదు ప్రవ్వ నేను ఏ అంటే జ్యేష్ఠ తప్పు హక్కుని కలిగిన వాణ్ణి నేను దాన్ని పోర్కోదు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేస్తే నేను కాపాడతాడు ఎందుకంటే ప్రతి ప్రార్థన జవాబిస్తారే నాకు ఆయన ఏది విడిచిపెట్టాడు అన్ని ప్రార్థనలు అక్కడ జమ ఏ ప్రార్థన కూడా విఫలంగా ఏమైపోతుందంటే అనుమానం లేదు ప్రతి ప్రార్థన మనం చూపించిన ప్రభు ఒక కొన్ని వారాల క్రితం కొన్ని నెలల క్రితం బహుశా దూతలు మన ప్రార్థనలు అన్నింటినీ పాత్రల్లో తీసుకొని పోతుంది దేవునిస్ అనేది ఏవి వేస్ట్ కావు మీరు ప్రార్థన చేయకపోతే దూత వస్తారు ఏం చేస్తాడు ఎట్ట తీసుకుపోతాడు పాత్రలలో వాటన్నిటిని తీసుకుపోవాలంటే మీరు గంటలు గంటలు ప్రార్థన చేయాలా దాని ఏళ్ళు మూడు నాలుగు మూడు మూడు సార్లు ఏమో పనిచేసే ప్రార్థన చేసిందా నాలుగు సార్లు ప్రార్థన చేసిందా మూడు సార్లు ప్రార్థన చేసి మనం అనుకోలే నేను ఆరుసార్లు ప్రార్థన చేస్తాను తీర్మానం ఇచ్చుకోవాలా అందుకేం చేయాలా మొబైల్ ఫోన్లో నువ్వు అలారం ఫిక్స్ చేసుకోవాలా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఒక ప్రార్థన సెవెన్ ఓ క్లాక్ ఒక ప్రార్థన లెవెన్ ఓ క్లాక్ ఒక ప్రార్థన దాని తర్వాత లంచ్ తర్వాత వన్ ఓ ఒక ప్రార్థన టూ ఓ క్లాక్ ప్రార్థన ఇక నువ్వు ఇంటికి వెళ్ళాక ముందు చేసుకుంటావు లేకుంటే డిన్నర్ తర్వాత వేసుకుంటావు రాత్రి నిద్రపోయాక మెల్క్ వస్తే మెల్క్ వేసాక ప్రార్థన నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోండి లెక్క చెప్తానండి మీకు ఏడాదిగగా ప్రార్థించాడని ఎందుకు చెప్పిండు దాని కనీసం మూడు సార్లు ప్రార్థన చేసిండు మీరు దానికంటే ఎక్కువ ప్రార్థన చేయండి ఇవన్నీ అర్థం కావాలి కదా మీకు మళ్ళీ దానియలు ప్రార్థన పరుడు కాబట్టి ఆయన కన్నీ దర్శనాలు అర్థం చేసింది దేవుడు తెల్లవారు చెప్పాలా దర్శనం కళ కళాభావం చెప్పాలా మళ్ళీ ప్రార్థన చేస్తుండ్రు రాత్రి అంతా ఆయనే కాదు ఆయన చెప్పింది శత్రుక్ మేష కాబట్టి మీరు కూడా ప్రార్థించండి ఆ ముగ్గురు ప్రార్థన చేశారు యవనస్తు నలుగురు ప్రార్థన చేశారు రాత్రి అప్పుడు దేవుడు బయటపరచండు ధాన్యులకి తెల్లవారిపై చెప్పాడు రాజు కాబట్టి మన ప్రార్థన జీవితాలు కూడా అట్లనే ఉండాలి ఆత్మీయమైన విషయాల గురించి ఎక్కువ ప్రార్థించాలి మనం ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని నాకు ఆల్రెడీ ఒక ఇల్లు ఇచ్చేయండి ప్రభు ఇంకొక ఇల్లు సంపాదించుకోవాలి ఎందుకు ప్రార్థన నీ ప్రార్థన వేయిస్ట్ అనండి ఒక మోటార్ బైక్ ఇచ్చిన ఇంకొక మోటార్ బైక్ ఎందుకు ప్రార్థన కదా ఒక టీవీ సరిపోదా అది నీకు చూడే టైమే ఉండదు అంత పెద్ద టీవీలు పెట్టుకుని కూడా ఆ లేదు అసలు నీకు టైమే ఉండదు నీకు ఇంకా టీవీ ఎందుకు దానికి ఇంకా రకరకాల గ్యాడ్జెట్స్ అన్ని వాటి గురించి ప్రార్థనలు మన అన్ని వృధా అయిపోతాయి మన మన ఏమంట అనాయింటింగ్ అభిషేకం అంతా వృధా చేసుకుంటున్నాం మనం మన అభిషేకాన్ని ఈ లోకాత్మకమైన వాటి వరకు వేస్ట్ చేసుకుంటున్నాం ఆత్మీయమైన వాటి వరకు ఖర్చు పెడతా లేనం కానీ మనం ఈరోజు నేర్చుకోవాలా ఏ పని చూడండి ఆయన జేస్వతపు హక్కు నవ్వేసండి ఫస్ట్ థింగ్ క్రైస్తవులు ఏ రీతిగా వాళ్ళ జేస్వతపు హక్కు నవ్వేసుకుంటున్నారు తెలుసా నేను కాదు ఇష్టపదని నేను అన్నిని అని చెప్పుకుంటా క్రైస్తవ దేవుని ప్రజ వాళ్లే అని నీ జ్యేష్ఠత్తకు హక్కుని నువ్వు అమ్మేస్తున్నావు రోమ్ రాష్ట్ర పత్రిక రెండవ తేదీలో పౌలింగ్ విషయానికి జ్ఞాపం చేశాడు అంతరంగ మందు యూదులుగా నిజమైన యూదుడు లేదు నేను కాదు అని చెప్తుంటే నీ జ్యేష్ఠత్త పాకును నువ్వు కదా మళ్ళీ ఎట్ట తరవుతున్నావు నీ జ్యేష్ఠత్వ పాకును పోగొట్టుకుంటా పరిశుద్ధ జనాంగం ఎవరు చెప్పండి ఏ క్రైస్తుడు అనగా ఏం చెప్తాను కదా సార్ పరిశోధన ఇస్తాపోయింది కదా అంటే నువ్వు ఆల్రెడీ టెంప్ట్ అట్లా మోల్డ్ అయిపోయింది నీ మైండ్ పేరుతో చెప్పిండు అరే వాళ్ళు కాదు నువ్వు రాని చీకట్ల నుంచి ఆశారమైన తన బెల్లలో నడిపించడం అని గుణ్ ప్రచురించిన నిమిత్తము ఏర్ ఏర్పరచబడిన వంశము రాజు రాజునైన యాజక సమూహం జనంగం దేవుని సత్తు దేవుని ప్రజ ఇన్ని పేర్లు పెట్టిండు క్రైస్తవులకి అవన్నీ మర్చిపై నేను కాదు వాడే అంటే నీ జయసత్వం అప్పు అంటే ఆయన మరణానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తలే ఆయన మరణించి నీకు జయసత్వాన్ని ఇచ్చిండు నువ్వు దాన్ని తృణీకరిస్తున్న ఆయన మరణాన్ని బమ్ము చేస్తున్నావు ఆయన తిరిగి మరణించండు గొప్ప జనం తిరిగి మరణించాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆయన మరణాన్ని బమ్ము చేస్తున్నారు కాబట్టి ఈరోజు కాబట్టి క్రైస్తవ జీవితం ఇప్పటికే తయారీ అని చెప్తున్నాడు హెబుల్ పత్రికలో పౌరు కాబట్టి మొదటిది జ్యేష్ఠతకు హక్కుని అమ్మి వేసినాడు దాని తర్వాత భ్రష్డు అయిపోయినాడు భ్రష్టత్వం అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్ బైబుల్ ఉంటే తెలుస్తుంది అన్స్పిరిచువల్ ఉందా నువ్వు అది తర్వాత మూడు ఏషియావులో మూడు గుణగణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆయన ప్రోఫైన్ అని పదం భ్రష్టత్వం అంటే ప్రోఫైన్ అని ప్రోఫైన్ అంటే దైవికమైన జీవితాన్ని అపవిత్రపరచుకోవడం ఆయన కొరకు నాజులు చేయబడిన జీవితాన్ని అపవిత్రపరచడమే ప్రోఫేన్ అంటాం ప్రోఫేన్ అంటే చెడుగా చేసుకోవడం ఉదాహరణకి బలిపీఠం మీద దేవుని కొరకు బలి అర్పించినప్పుడు దయ్యానికి బలి అర్పిస్తే దానికి ప్రోఫేన్ అంటాం అట్లా తయారైతుంది అన్నట్టు క్రైస్తవ జీవితము యుగ సమాప్తిలో అట్లా తయారైతుంది మీలో అట్లా ఉంటారేమో చూసుకోండి అని చెప్తున్నాడు దాని తర్వాత వ్యభిచారం లోకాన్ని ప్రేమించడమే వ్యభిచారం అని కృత నిబంధన చెప్తున్నది ఈ లోకంలో దేన్ని ప్రేమించినా వ్యభిచారంతో పోల్చబడింది కాబట్టి మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఏషాగు జీవితంగా తయారైంది అందుకే మూడు చూపిస్తుండేది ఏందా మూడు మొదటిది జ్యేష్ఠ తప్పు హక్కుని అమ్మేయడం రెండవది అపవిత్రపరచడం లేక భ్రష్టత్వంలో పడిపోవడం మూడవది వ్యభిచారం ఈ మూడు గుణగణాలు కాబట్టి మూడు అనేది చాలా ప్రాముఖ్యమైన పదం మనం అనేక సార్లు చూస్తున్నాం మూడవ నాడు అనే ఆరంభమైంది బైబుల్ స్టడీ మూడవ నాడు ఏసు తన శిష్యులను తన తల్లియునా అనే గ్రామంలో ఒక వివాహానికి పిలవబడిరి మూడవ నాడు ఆ రోజు ఏం జరిగింది నీళ్లు ద్రాసరసంగా మార్చబడను అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ బైబుల్ స్టడీ కాబట్టి మూడవ నాడు థర్డ్ డే ఆన్ దర్డ్ డే స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ బైబుల్ ఎందుకంటే మూడు అంటే చివరిది ఇంకా లేదు అవకాశం నీకు రెండు మూడు సార్లు చెప్పినాక శిక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి మూడు అనేది చాలా ప్రాముఖ్యమైనది అంటే శిక్షకి ఇంకా స్టార్ట్ అన్నట్టు ఇక్కడ కూడా అది చూస్తున్నాం ఏ షాగులో మూడు గుణగణాలు అవేంది మొదటిది జ్యేష్ఠతత్వ హక్కును నమ్మేస్తున్నాడు తన రక్షణను పొగట్టుకున్నాడు ప్రథమ ఫలంగా ఉండడానికి విడిచిపెట్టి రెండవది అపవిత్రంగా తేలిండు భ్రష్టత్వంలో పడిపోయాడు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఐహికమైన జీవితానికి అలవాటు పడి శరీర క్రియలను కోరుకున్నాడు ఆయన దాని తర్వాత మూడవదిగా ఆయనచారి అయిపోయింది అంటే సంపూర్ణంగా దేవుడి నుంచి తొలగిపోయింది అర్థం కాబట్టి యుగ సమాప్తిలో మతపరమైన జీవితము అట్లనే తయారైతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి రోముల రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం అందుకని ఏం చేస్తారు చూడండి నీ చేస్తా తప్పు హక్కుని నువ్వు అమ్మేసినావు కాబట్టి పదమూడవ వచనం తొమ్మిదవ అధ్యాయం పదమూడవ ఇందుని కూర్చి నేను యాకోబుని ప్రేమించి తిని ఏషావును అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎందుని బట్టి దేవుడు యాకోబుని ప్రేమించిండు ఏ శావుని ద్వేషించిండు మూడు విధాలుగా చెడిపోయాడు కాబట్టి దేవుడు ఆయన ఆశయించుకుంటున్నాడు ఏషావుని ఎందుకు ద్వేషించుడు ఆయన పక్షపాతి కాదు దేవుడు పక్షపాతి కానే ఎందుకు ఏషావుని ద్వేషించిండు అంటే ఏషావు తన ద్వేషత్వ హక్కును విడిచిపెట్టిండు దాని భ్రష్టత్వంలో పడిపోయాడు అంటే అపవిత్రమైన జీవితము విగ్రహారధనకరమైన జీవితము లోకతీతమైన జీవితం దాని తర్వాత వ్యభిచార జీవితాల్లో పడిపోయిన అన్ని స్త్రీలను వివాహం చేసుకోవడం అవన్నీ చూస్తాం కదా మనం తన తల్లిదండ్రులకి ఎంతో కష్టం పెట్టి ఒక రకంగా ఏం చేసిందంటే మీరు యాకోబుని ఆశ్రయించి పంపిస్తారా ఇక్కడికి వెళ్ళి నేను మీకు ఏం చేస్తాను చూడాను ఏం చేస్తాను తెలుసా ఆ కణాను స్త్రీలలో పెళ్లి చేసుకుంటాడు కదా అంతేనా కణాను స్త్రీలలో ఇద్దరిని పెళ్ళి చేసుకుంటాడా ఇద్దరేనా కరెక్ట్ ఇద్దరిని పెళ్లి చేసుకుని తీసుకొస్తే ఆ కోడళ్ళు రెబెకాని ఈ సాగని బాగా సతాయిస్తారు బాగా సతాయిస్తారు కాబట్టి దేవుడికి ఎందుకు అసహాయం అంటే తల్లిదండ్రులని సవాల్ చేసినవాడు దేవుడిని సవాల్ చేసిన నన్ను మీరు ఆశ్రయించరా నేను బద్ద తీసుకుంటా చూడు మీద అని జీవించినవాడైనా ఏషావు జీవితం అంటే అది అంత అన్యాయంగా ఉంది అక్కడ అందుకు దేవుడు ఏషావుని ద్వేషించాడు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు అర్థమవుతున్నా ఏషావు లాగే తయారైంది యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం అందుకు ఎందుకు ప్రేమిస్తాడు ఏషవు లాగుంటే నిన్ను ద్వేషిస్తాడు యాకోబు ఉంటే నిన్ను ప్రేమిస్తాడు నువ్వు తీర్మానించుకోవాలి నేను యాకోబు లాగా ఉండాలన్నా ఏషావు యాకోబును ఏషావును ఆయన ఆశ్రయించండి అన్న విషయం బాగా అర్థం చేసుకోండి యాకోబును ఏషావుని కానీ మనం చూస్తాం ఏ షాగు జీవితం ఎట్ట తయారైందని యా కోబుని ఆశ్రయించండు ఏ షాను కానీ యాకోబు ఏం చేసిండు తన ఆశ్రయాన్ని పోగొట్టుకుండు అన్న విషయమే మనం చూస్తాం కదా కాబట్టి తన కో తన తమ్ముని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు అన్న విషయమే అది ఇప్పుడు ఆత్మీయ జీవితంలో నెరవేరుతుంది సర్పములకు తేళ్లకు ఎందుకు గొప్పజనమైన కోపం సర్పములు తేళ్లు ఏ షావులాగా క్రైస్తవ సంఘంలో ఉంటూ ఏషావులాగా తయారయ్యి గొప్ప జనం మీద ద్వేషం ఏర్పరచుకుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి నువ్వెక్కడున్నావు నువ్వెక్కడున్నావు ఈ గుంపులలో సర్పముతేళ్ల గుణగణం ఒకసారి మనం చూస్తాం చూడండి యోహానుసువార్త యోహానుసువార్త పదహారవ అధ్యాయం ఈరోజు ప్రపంచమంతటా ఇవి నెరవేరుతున్నాయి కానీ మన సహోదరులు వీటిని చూడలేని శక్తిలో ఉంటున్నారు పదహారవ అధ్యాయము యుగతమూర్తులు ఎట్లా తయారైంది పదహారవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు రెండు వచనాలు మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఎట్టి మనం అభ్యంతర పడద్దు టైంలో ఈ వాక్యాలన్నీ నెరవేరే టైంలో నువ్వు అభ్యంతర ఎందుకంటే చూడండి ఏం జరుగుతుందో వారు మేమును సమాజ మందిరంలోనికి లో నుండి వెలివేయుదురు ఇది యుగ సమాప్తిలో నెరవేరాల్సింది ను దుఃఖపడొద్దు పోయిన సంవత్సరము చివరి భాగంలో ఒక బ్రదర్ నాతోని చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాడు ఆయన్ని సంఘంలో నుంచి వెలివేసి నేను పోయి అడిగిన పాసర్ని నువ్వు ఆయనని వెలివేసినవంటా కదా అంటే ఆ పాసర్ అనుడు నేను ఎవరిని వెలివేయలేదు నేను చెప్తున్నా కదా నీకు నేను ఎవరిని వెలివేయలేదు వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోయి నేను వెలివేస్తా అని చెప్పుకుంటే దాన్ని నేనేం చేయాలా అది నువ్వు బహుశా కలగా నిండావు ఆయన వెలివేసాను కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ పోవాలా అని నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాడు నా చాలా మంది ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాడు ఇటువంటి కానీ మనం ప్రేమతో వాళ్ళతో మాట్లాడలేదు ఎందుకంటే చూడండి వెలివేసి వెలివేసినంత మాత్రాన్న ప్రభుత్వం వెలివేలేదు కదా ఫస్ట్ పాయింట్ మనుషులు నిన్ను తృణీకరించడం మాత్రమన్నా దేవుడు తృణీకరించాడు కదా నిన్ను ఎన్నడను విడవను ఎడవనని చెప్పిన దేవుడు ఆ విషయం ఎందుకు నువ్వు మర్చిపోయినావు సంఘం వెలివేయని కానీ ప్రభు వెలివేయడు సంఘం వెలివేస్తే ఇంకా మంచిదని ఎందుకో తెలుసా నీ ద్వారా ఇంకొక సంఘం స్టార్ట్ అవుతుంది అది ఎందుకు గ్రహించలే మనం ఆ సత్యాన్ని గ్రహిస్తే నువ్వు ఎందుకు దుఃఖపడతావు సంఘం వెలివేసింది అని దుఃఖపడతావా కానీ అందుకే మీరు అభ్యంతరపడదని చెప్తున్నా అంటున్నాడు ఇక్కడ ప్రభు చూడండి మీరు అభ్యంతర ఈ మాటలు మీతో చెప్తున్నాను ఎవడన్నా మిమ్మల్ని వెలివేసినా మీరు బాధపడకండి సంతోషించండి అంటున్నారు చూడండి వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేదురు మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవుని సేవ చేయించిన అనుకోను కాలము వచ్చుచున్నది చంపే వాళ్ళు అందరూ నేను దేవుని సేవ చేస్తాను అనుకుంటున్నారంట ప్రతి మతంలో ఉంది నా తెలుసు క్రైస్తవ మతమే కాదు సర్పములు తేళ్లు కూడా మనల్ని అప్పగేసినప్పుడు నేను దేవుని సేవ చేస్తామంటున్నాను అన్నట్టు చెప్పండి ఆ శాస్త్రులు పరిచయాలు అనుకున్నాను లేదా వీళ్ళు దేవదూషణ చేస్తున్నారు అనుకున్నారా లేదా ప్రభుని చంపుతప్పుడు మేము దేవుని సేవ చేస్తాం అనుకున్నారు వాళ్ళు అనుకున్నారా లేదా మీరు చెప్పండి బైబిల్లో వాక్యం అట్లనే ఉంది ఇంకా మాకు వేరే సాక్షితో పనేముంది అని బట్టలు చింపుకున్నారు వాడు నోటి ద్వారానే చెప్తున్నాడు ఇది దేవదూషణ అంటే వాళ్ళు దేవుని ఎంతగానో ప్రేమిస్తున్న వారి చూపించుకుంటున్నారు కానీ దేవుణ్ణి తృణీకరిస్తున్నారనేసి వాళ్ళు గ్రహించలేసి ఎందుకంటే ఈ యుగ గుడిదనం కల్పించిన రోగులపత్రికలు చూస్తాం మనం కాబట్టి అరీతిగా చేసి వాళ్ళు గొప్పజనాన్ని ఏం చేస్తారు ఇక్కడ ఉంది వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలువేదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయించున్నానని అనుకున్న కాలము వచ్చినది అది అది వచ్చి ఇంకా త్వరలో స్టార్ట్ అవబోతున్నది మన కాలంలో స్టార్ట్ అవబోతున్నది ఎందుకంటే ఇప్పుడు చూడండి అక్కడేముంది వారు తండ్రిని నన్ను తెలుసుకునలేదు గనక ఇలాగూ చేయుదురు తండ్రిని నన్ను తెలుసుకుంటే వాళ్ళు అట్ట చెయ్యరు అని చెప్తున్నాడు కాబట్టి సర్పములు తేళ్ళు తండ్రిని కుమారుణ్ణి గుర్తించవు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అందుకే మనకు ఆ గుంపుతో ఎటువంటి సాహసం ఉండదు నీకు తగులుతూ ఉంటారు ఎక్కడపైన గానీ కానీ నాకు తగులుతూ ఉంటారు ఎక్కడ పోయినా కానీ మెల్లిగా జారుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే వాళ్ళలో ఉన్న ఆత్మ నిన్ను గుంజునికి చూస్తుంది ఆర్గ్యుమెంట్స్ లోకి వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ లో పోయినా అంటే నువ్వు కూడా గుంజుకోబడతావు అందుకే జారుకోవాలి ఎందుకంటే నువ్వు ఎట్లా వాళ్ళు మార్చలేవు వాళ్ళు మారాలి ఎందుకంటే వాళ్ళు తీర్మానించుకున్నారు వాళ్ళు ముద్ర వాళ్ళు ఆల్రెడీ సీల్డ్ ఆ గుంపులో అందుకే మనం నువ్వే గుంపులను గుర్తురిగి తెలుసుకున్నాడు ఆ పా ఆ విషయంలో నువ్వు గుర్తించుకోవాలని నాకు ఈ మూడు గుంపులతో సహవాసం లేదు ఎందుకంటే ఇవన్నీ రెండు మొదటి రెండు గుంపులు తెగవే పడి మూడో గుంపు శమల గుండా బయటకు నేను ఆ మూడు గుంపులు ఉండడానికి నేను ఎప్పుడు బయటనే ఉంటాను అందుకే నువ్వు వెలివే పడుతున్నావు ఎక్కడ ఇది ఎవరు చెప్పారు మన ప్రభు చెప్తున్న మాట కాబట్టి నిన్ను ఎవరు వెలివేస్తారు ఏషా వెలివేస్తాడు ఏషా అంటే వాళ్ళే వెలివేస్తారు ఎందుకంటే నువ్వంటే వాళ్ళు భరించదరు కాబట్టి నువ్వంతా ఆశవాలు పొందుకుంటావా దేవుడి నుంచి కానీ వాళ్ళ ఉన్న ఆత్మ అటువంటి ఆత్మ ద్వేషించే ఆత్మ కాబట్టి వాళ్ళు నిన్ను వెలివేస్తారు నిన్ను శిక్షిస్తారు నిన్ను నానా హింసలు పెడతా ఉంటారు సబల యుద్ధకు ఈడ్చుకో ఈడ్చబడతారు మీరు కానీ చింతించకండి సంతోషించండి ఒకళ్ళు మరణించండి వందనాల ప్రభావాన్ని మరణించడం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన నా పని అయిపోయింది లోకంలో అనుకోవాలి వాళ్ళు అటై నేను ఈ లోకంలో వచ్చినదే ఈ పర్పస్ వరకు ఇప్పుడు నా అయిపోయింది కాబట్టి నేను ఎట్ల పోతేనే ముందు నా తండ్రి ఇంటికి అటువంటి జ్ఞానంలో మనము ముందుకు ఎదగాలన్న విషయాన్ని జ్ఞాపం చేసిన అందుకే ప్రణాళిక పదమూడవ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపించేసి బుర్రల తీర్పుకు సంబంధించిన క్లుప్తంగా నేను చూస్తున్నాను ఎందుకంటే చాలా కాలం గ్యాప్ వచ్చి నాలుగవ బురకు సంబంధించిన విషయాలు ధ్యానించబోతున్నాం మనం కాబట్టి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఒకటి ఉంది సర్పంలో తేలికి ఏం జరగబోతుంది అనేది కూడా ఒకసారి మనకు తెలియాల తెలిస్తే నువ్వు వాళ్ళ సహవాసంలో ఉండవు వాళ్ళకు దగిన వాళ్ళకి కలి దానికి దానికి పట్టిన దుస్థితిని మీకు పట్టకుండా జాగ్రత్త పడని చెప్పింది వాళ్ళకు పట్టే దుస్థితి మీ కూడా పడుతుంది బబులోన్కి పట్టే దుస్థితి కాబట్టి బబులోన్లో మనం ఉండడానికి వీల్లేదు చూడండి పదమూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవైఅవ వచనం ఇరవై కాదు చూడండి పదమూడవ అధ్యాయము ఒక మృగం గురించి చెప్పడింది ఇదంతా మృగం అంటే మనకంతా తెలిసిందే ఇక్కడ ఎన్నిసార్లు మనం విన్నాం మృగం అంటే బలవంతం చేసేది జబర్దస్తి చేసి వెళ్ళేది మృగం అంటాం బైబిల్ అంతలో కాబట్టి ఇక్కడ ఒక మృగం గురించి చెప్పబడింది ప్రవచనంలో ఈ దర్శనంలో ఈ మృగం ఎక్కడ నుంచి వచ్చింది క్రూర మృగము సముద్రం నుంచి బయటకు వచ్చింది సముద్రము అంటే మతపరమైన జీవితానికి సాదృశ్యము పౌరులు జ్ఞాపకం చేసిన కొరింత రాష్ట్ర పత్రికము ఒకలిగినది లేక వలలో పడిన చేపలను పోలిగినది అని దాన్ని ఆరితీగా ప్రకటిస్తూ ఉంటాడు కాబట్టి సముద్రం క్రైస్తవ జీవితానికి సాదృశ్యము అందులో నుంచి బయటకు ఈ యొక్క ఇది ఏం చేస్తుంది చూడండి అంటే అది ఏసేపు గుణగణం కలిగినది ఇది ఈ మృగం దాని గుణగణాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి అది ఎట్లుంటుంది అనేది దాని కొమ్ములు దానికి పది దాని కొమ్ముల మీద పది కీరటములను దాని తల మీద దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను దేవదూషణ చేస్తుంది ఇది ఇది దేవదూషణ చేస్తుంది దేవుని సేవ చేస్తుంది అనుకుంటారు కానీ వీళ్ళంతా దేవదూషణ చేస్తున్నారన్న విషయం నేర్చుకోవాలి తర్వాత నేను చూసిన ఆ మృగము చిరుతపులని పోలి ఉండేను దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారంలో ఇచ్చాను కాబట్టి చూడండి ఇక రెండు చూస్తున్నాం ఘట సర్పం చూస్తున్నాము మృగం చూస్తున్నాం ఈ మృగానికి ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు సైతాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఉంది ఇవి కొంత బాహాటంగా చెప్పడం చాలా కష్టం కానీ కొంచెం కిందికి వెళ్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎవరు అనేది చూడండి దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి నట్టున్నాను అయితే చావు దెబ్బ మానిపోయాను గనక భూజలు అందరూ మృగం వెంట వెళ్ళి ఆశ్రపర్చుండ్రి ఆ మృగమునకును అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధం చేయగలబడేవడు అని చెప్పుకొనిచ్చు ఆ మృగమునకు నమస్కారం చేసేది చూడండి ఐదవ వర్షంలో ఇది ఎట్లాంటుందో దంపపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడను అంటే చూడండి దేవుడు దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు అనేది దేవుడిని దూషించేటట్లు పర్మిషన్ ఇస్తున్నాడు వాడికి అని ఇక్కడ చెప్పబడుతుంది అంటే అటువంటి మతపరమైన జీవితం ఇది మరియు నలభై నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటాయను గనుక దేవుని దూషించకులు ఇప్పుడు చూడండి ఆయన నామమును ఆయన గుడారమును గుడారం క్రైస్తవ సంఘం బాగా అర్థం చేసుకోండి గుడారం క్రైస్తవ సంఘం ఆయన నామమును ఆయన గుడారమును పర్లోక నివాసలను దూషించుటకు అది తన నోరు తెరచను పర్లో ఒక నివాసులు అంటే ఎవరు చెప్పండి క్రైస్తవులే కదా దేవుడు బిడ్డలని దూషించడానికి దానికి నోరు ఇవ్వబడింది ఎందుకు ఇచ్చాడు దేవుడు దానికి నోరు మరియు పరుషుతులతో యుద్ధము చెయ్యను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడను పరుషుతుల మీద వీడు అధికారం పొంది విజయం పొందుతానని ఉంది అధికారం ఇచ్చిండు దేవుడు అర్థమవుతుంది మీకు అధికారం ఇచ్చాడు వీటికి ఈ మృగానికి అధికారం ఇచ్చాడు అంటే సర్పంలోకి తెలియక అధికారం ఇచ్చాడు గొప్ప జనం మీద బీజయం పొందడానికి ఎందుకు చెప్పండి నువ్వు ఏ షావులాగా తయారైతే నువ్వు శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి మొదటి రెండు గుంపులు శిక్షి శిక్ష పాత్రులే కానీ మతపరమైన గుంపులో ఉన్న ఈ మూడవ గుంపే గొప్ప వాళ్ళని బయట తీసుకోవడానికి వరకు ఆయన శిక్షిస్తూ ఉంటాడు వాళ్ళ శిక్ష వీళ్ళ మీద పడ్డప్పుడు ప్రవ్వాన్ని ఏడుస్తారు ఏడిచినప్పుడు దేవుడు పశ్చాత్త కన్నీరు వాళ్ళ కన్నీరు ప్రాడున విని వాళ్ళని విమర్శిస్తా ఉంటాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది చూడ్కోండి గతంలో నెరవేరిందే అన్నింటినీ తిరిగి రప్పిస్తాడు ప్రసంగిలో మనం చూస్తాం కదా అంతకుముందు నెరవేరిన వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడు అంటే ప్రతి ప్రవచనము తిరిగి రప్పించబడుతుంది చూడండి విశ్వపల్లు పాపం చేసినప్పుడు వాళ్ళ పాపం అధికమైనప్పుడు ఆయన శత్రు రాజులని మీద పంపించండి ఫిలిస్తీన్ పంపించండి ఫిలిస్తీన్ల భారం వాళ్ళ మీద ఉన్నప్పుడు బానిసలాగా తీసుకున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ఏం చేసిండి దేవుడు ప్రార్థన చేస్తే న్యాయధిపతులను లేడు న్యాయధిపతులు వచ్చి ఫిలిస్తీన్ నుంచి వీళ్ళని గెలిపించాడు న్యాధిపతి అనేవాడు కేవలం న్యాయం తీసేవాడు అని కాదు వాడు యుద్ధం కూడా చేసి న్యాయం అంటే యుద్ధానికి సంబంధించింది న్యాయం అనేది నువ్వు పోరాడి వాళ్ళని రక్షించుకోవాలా అది మన ప్రభు అందుకనే నీతిగల న్యాయవాది న్యాయధిపతులు ఆయనకి నీడ వంటి మన ప్రభుకి ఆయన యుద్ధము గెలిచి మనల్ని రక్షించుకున్నాడు కదా ప్రయాదానంగా తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించుకున్నాడు అది విజయం యుద్ధం అనేది కాబట్టి న్యాయధిపతులు ఫిలిస్తీన్ల మీద యుద్ధం గెలిచి ఇసరినీ తీసుకుని వచ్చేవాళ్ళు గొప్ప జనానికి సంబంధించిన బోధ ఇది నువ్వు ఎవరిలో ఇది తిరిగి తిరిగి నెరవేరుతుంది మన కాలంలో మనల్ అందరినీ న్యాయధిపతులను నిలబెట్టిండే లక్ష మంది రోల్ వాళ్ళ ప్రా వాళ్ళ చేయాల్సిన పని ఏంటంటే నువ్వు న్యాయధిపతి గొప్ప జనాన్ని ప్రభుత్వం నడిపించాలా నుంచి విడిపించాలా నీ సేవ జీవితం అది అందుకొరికే ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయి లేకుంటే ఇవి ఎప్పటికీ అర్థం కావు మన తీర్మానం దానికి సంబంధించింది అందుకే ఎక్కడ చూడండి మా వాక్యం నాకు అది జ్ఞాప్యానికి ఇక్కడే ఉంది ఇక్కడ ఎక్కడి నుంచి చూడండి తొమ్మిదో వర్షం చూడండి ఎవడై నన్ను చెవి గలవాడైతే వినుగాక ఎవడై నన్ను వాడు చెరలోనికి పోవును ఇది చాలా ముఖ్యమైనది ఎప్పుడైతే సర్పములు తేళ్లు గొప్ప జనాన్ని చెరలోనికి తీసుకెళ్తాయో దాని తర్వాత వాళ్ళు కూడా చెరలోకి పోతారు ఇక్కడ ఉంది వాక్యం చెరలోనికి ఎవరైతే తీసుకెళ్తావో నువ్వు చెరలోనికి పోతావు అని సర్పములతోని తిలకని దేవుడు ఇక్కడ వాక్యం ఇది చాలా ముఖ్యమైన వాక్యం దాని తర్వాత చూడండి ఎవడ నేను చేత చంపిన ఇలా వాడు కడ్గము చేత చంపబడవాలను గొప్ప జనం వెంట ఖడ్గం పోతుంది సర్పంపు తేళ్లే ఖడ్గం లాగా పోతారు వీళ్ళెంట చంపుతారు చివరికి వాళ్ళు కూడా ఖడ్గం చేత చంపబడతారు ఈ విషయం మనకి ఎన్నిసార్లు చూపించింది ఎవడు ఫస్ట్ గొప్ప బుద్ధి కలిగించడానికి వరకు వాళ్ళని శ్రమలకుండా పోయి అగ్ని అగ్నిల కుటం వేసిన బంగారు బెండిలాగా తీసుకుని వస్తున్నాడు వాళ్ళందరూ శ్రమల మరణించి ఆయన కొరకు మెరుపును పొందుకుని వస్తున్నారు వెలుగును తర్వాత ఎవడు వాళ్ళని శిక్షించాడో వాళ్ళని తిరిగి ఆయన ప్రభు శిక్షిస్తాడు అది ఆయన విధానం మీద చాలా ఆశ్చర్యంగా ఉంటాడు చెప్పడానికి ఇసల్ వాళ్ళు పాపం చేసినప్పుడు శత్రుల రాజులను లేపండు దాని ఏ శత్రు రాజు అని ఉన్నాడా ఒక్కడిగా మీదకి ఇంకొక రాజ్యం లేపిండు ఆ రాజ్యం మీదకి ఇంకొక రాజ్యాన్ని లేపిండు ఎందుకు లేపండు చెప్పండి మీరు వాళ్ళు విరమిగింది జనం మీద వారి దేవుడే మాకు అధికారం ఇచ్చాడు నీకు బుద్ధి కలడం కొరకు నీకు అధికారం ఇచ్చండి కన్ను దాన్ని గ్రహించలేకపోయినా అందుకే ఆ రాజులే ఆ రాజులన్నీ అడ్రస్ లేకుండా వెళ్ళచ్చు బబుల మీదకి ఐగుప్తులు లేపుతాడు ఐగుప్తు మీదకి పారసిక రాజులను లేపుతాడు అన్నిసార్లు చరిత్ర అంతా చూస్తాం పారసిక రాజుల మీదకి రోమ గ్రీస్ రాజులను లేపుతాడు ఇవన్నీ చూస్తాం పాత నియమ కాలంలో ప్రవాసాలన్నీ ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యాం లేపుతాడు అది విర్రుడి పడు ఇంకొక రాజ్యాన్ని లేపుతాడు అది దీని మీద గెలిచినాక అది విర్రిగితే దాని మీద ఇంకొక రాజ్యాన్నిపుతాడు కాబట్టి ఇది దేవుడే విజయం అనుగ్రహించడు అని గుర్తించిన రాజ్యాలుగా అనిపించాం నినివే పట్టడం కూడా అంతే కదా చివరికి వాళ్ళు యోనా కాలంలో గోనే పట్ట కట్టుకొని ఉపాసం ప్రార్థన చేస్తే రక్షించండు దేవుడు వంద సంవత్సరాల తర్వాత అది నశించిపోయింది మనం చూసినాం ఎప్పుడు హబకు గ్రంథంలో చూస్తామా నా గ్రంథంలో చూస్తాం యోనాకి నా హోమకి సంవత్సరాలు తేడా యోనా ప్రవచించిన నినివే పట్నం గురించి నా హోం ప్రవచిస్తాను యోనా ప్రవచనం ఏమైంది వంద సంవత్సరాలు ఆగిపోయి యోన కాలంలో ఉన్న ప్రవచనం నేను నినివేని నశింప చేయబోతున్నాను యోనా పోయి వాటి చెప్పంటే యోనా చెప్పనన్నాడు దాని తర్వాత మనసు మార్చుకుని చెప్పాడు వంద సంవత్సరాల తర్వాత మళ్ళా నెరవేరింది కాబట్టి ఆయన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి మనం ప్రార్థన చేస్తే ఆగుతున్నాయి అంతే ప్రవ్వ ఈ సిటీని శిక్షించకు ప్రవ్వ ఈ సిటీ మీద పెద్ద ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఒక ప్రవచనం ఉంది హైదరాబాద్ సిటీకి పెద్ద అర్థకేకి వస్తుంది ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు ప్రేయర్ చేస్తున్నాను కానీ ఎందుకంటే చాలా మంది ఇంకా రక్షణ పొందేవాళ్ళు ఉన్నారు ఈ సిటీలో ఆర్థిక రాని మనం దాని గురించి భయపడతామా తుఫాను వస్తే భయపడతామా మనం అంతా రక్షణ పొందిన వాళ్ళం కదా ఖచ్చితంగా పర్లోక రాజ్యం వెళ్తాం చాలా సంవత్సరం నుంచి మనం అనేక ప్రాంతాలలో దేవుని సేవ చేసినాం అనేక ప్రభుత్వం గడిపించినాం కాబట్టి మనం ఏం చింతించాం ఆర్థిక టైంకి మనం ఉంటే ఓకే అది డిఫరెంట్ ఇష్యూ ఆర్థికవేక్ టైం ఆర్థికవేక్లో పోతే ఖచ్చితంగా రాజ్యాంగ చేరుతాం ఒకవేళ ఆర్థికవేక్ తర్వాత కూడా మనం ఇక్కడ ఉంటే శ్రమ పడుతున్న వాడికి సహాయపడతాం అదే మనం ఏర్పరచుకున్నాం కాబట్టి మనమేమి మన స్వార్థానికి గురించి ఎటువంటి ఆలోచనలు పెట్టుకుని ఇక్కడ లేవను కాబట్టి గొప్ప జనానికి అప్పగించబడ్డ సేవ ఇదే కాబట్టి ఈ ఘట అధికారం ఇచ్చిండ్రు దేవుడు చూడండి ఏమి ఇచ్చిండు ఘట కాదు ఇది మృగానికి దేవుడిని దూషిష్టకును ఆయన నామమును ఆయన గుడారమును పర్లోక వాసు దూషిష్టకును అది నోరు తెరిచను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడను ప్రతి వంశం మీదను ప్రతి ప్రజల మీదను ఆయా భాషలు మాట్లాడడం ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడును కాబట్టి చూడండి ఎందుకు క్రైస్తవ జీవితంలో లేక దేవుని ఇంటికి ఎందుకు శిక్ష రాబోతుంది అన్నప్పుడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాల నువ్వు నీ యా జీవితాన్ని యాపబ్ ఉన్న జీవితాన్ని నువ్వు ఉల్టా ఏషావుగా మార్చుకున్నావు మొదటి వారు కడపటి వారు అవుతున్నారు కడపటి వారు మొదటి వారు అవుతున్నారు ఇప్పుడు జరుగుతుంది అది యుగ సమాప్తిలో కాబట్టి మనం అట్లా కాడానికి వీల్ మనము ప్రథమం లాగానే ఉండాలా చివరి వర్ అది తీర్మానం చేసుకొని దాని ప్రకనే జీవించాలా అటువంటి తీర్మానంలో ప్రభు మనని నడిపించాలని మనం ప్రార్థిస్తున్నాం దానికంటే ముందు క్లుప్తంగా ఒకసారి నేను మీకు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో నాలుగవ బూరకు సంబంధించిన మరికొన్ని విషయాలు చూపించేసి నేను ముగిస్తాను టైం ఓవర్ అని చెప్తే ఎగ్జాక్ట్లీ టైం ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ముగిస్తారు వాక్యము ప్రణం గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పరిణవచనం నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లు పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకూడనట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్రుడు నక్షత్రమును ప్రకాశిపడినట్ను వాటిలో మూడవ భాగము కొట్టబడను అన్ని మూడు మూడు మూడు అన్ని మూడు మూడు మూడు భాగాలు అర్థం చేసుకోండి మూడవ భాగము సూర్యుడు మూడో భాగము చంద్రుడు మూడో భాగము నక్షత్రములు దాని తర్వాత రాత్రి మూడవ భాగము పగలు మూడవ భాగం అన్ని మూడు మూడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ప్రభు మనకి చూపించేసి ఆల్రెడీ చాలా కాలం క్రిందట భాగము శిక్ష శ్రమలో పాలు కాబోతుంది కాబట్టి ఇలా మూడు మూడు మూడు భాగాలు చూపిస్తుండ్రు మొదటి మూడవ భాగం అంటే మూడవ భాగం అంటే వన్ థర్డ్ ఇంగ్లీష్ లా అంటాం కదా టూ థర్డ్స్ అంటే రెండు గుంపులు ఫైనల్ థర్డ్ అంటే చివరి గుంపు కాబట్టి హండ్రెడ్ లో మూడు భాగంలు అంటే ఎట్లుంటది థర్టీ త్రీ అట్లా మూడు భాగం థర్టీ త్రీ పాయింట్ అట్లా మూడు గుంపుల గురించి ఇక్కడ చెప్తున్నాడు మతపరమైన జీవితంలో ఈ మూడు గుంపుల వారు కొట్టివేయబడతారు ఉంది ఇక్కడ కానీ చివరిది కొట్టి మూడవ భాగము సూర్య చంద్ర నక్షత్రంలో మూడవ భాగం కాబట్టి సూర్యులో మూడవ భాగము చంద్రుడిలో మూడవ భాగము నక్షత్రంలో మూడవ భాగం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి కొంతకాలం క్రిందటి మనం గణించినాము సూర్యుడు అంటే దేనికి సంబంధించింది చంద్రుడు అంటే దేనికి సంబంధించింది నక్షత్రం అంటే దేనికి సంబంధించినవి ప్రకృతి సహజంగా చూడొద్దు నిజమైన సూర్యుడు కాదు నిజమైన చంద్రుడు కాదు నిజమైన నక్షత్రాలు కావవి అవి ప్రకృతి సహజంగా చూసేది వాటికి ఏం కాదు కానీ సూర్య చంద్ర నక్షత్రంలాగా ఉండే మతపరమైన క్రైస్తవ గుంపులు ఇవి మనుషులు వెళ్ళు కాబట్టి వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి శిక్షించారు వాళ్ళకి నేను శిక్షించబోతున్నాను ఈ సూర్యుడు దేనికి సంబంధించింది చంద్రుడు దేనికి సంబంధించింది నక్షత్రం దేనికి సంబంధించిన ఎవరని చెప్పగలరా సూర్యుడు అంటే తేళ్లకు సంబంధించింది అదే అర్థం చేసుకోవాలా అందుకే నేను చెప్పిన మూడవ బూర వరకు ఇష్టపడికి వాటిని అర్థం చేసుకుంటాం నాలుగవ బూరి నుంచి కొంత కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు రక్తవర్ణమాయను అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల ఇది సర్పం కాదు గొప్ప జనం సాదృశ్యం చంద్రుడులో రక్తము అన్నప్పుడు అది గొప్ప జనం సాదృశ్యం వాళ్ళందరూ హత సాక్షులు రక్తము దేశంలో ప్రవహిస్తుంది కాబట్టి అప్పుడు అర్థం చేసుకోవాలి చంద్రుడు అనగానే అది గొప్ప సాదృశ్యం అప్పుడు నక్షత్రంలో దేనికి సంబంధించినవి నక్షత్రంలో రాలి పడతా ఉంటాయి రాలి పడేది పైనుంచి కింద పడి ఒకడు లూసిఫర్ లూసిఫర్ వెలుగు దూత వెలుగు ధరించుకున్నవాడు కానీ అక్కడి నుంచి పడవేయబడ్డాడు వాడితో పాటు వాడి అనుచరులు కూడా పడవేయబడ్డ మనం చూస్తాం కదా కాబట్టి వాళ్ళంతా సర్పంలకి సాధించడం చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది మూడవ బూర వరకు చూసిన విధానాలు ఒక రీతికి ఉంటే నాలుగవ బూరకు చూస్తున్న విధానాలు మరి విధంగా అదే మీరు ఐదో ఆరకి వస్తే ఇంకెట్ పరిస్థితి కొంత కసతరంగా ఉంటుంది కానీ అది ఆశ్చర్యకరమైనది ఆయన జ్ఞానము బహు ఆశ్చర్యకరమైంది ఆయన ఎంతో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంతో కాలంకు ముందే వీటన్నిటిని జాగ్రత్తగా రాసి పెట్టి ఒక తరం వాళ్ళు వీటిని అర్థం చేసుకుంటారు అందులో నువ్వు నేను ఉన్నాం మనకి ఇవి అర్థం అవుతాయి కాబట్టి జేమ్స్టాంగ్ నంబర్స్ అన్ని నేను రాసుకున్నాను స్టార్స్ అంటే దేనికి సంబంధించింది అంటే ఎట్లా తేడా వస్తుంది ఒకప్పుడు స్టార్స్ అన్నప్పుడు గొప్ప సాదృశ్యం అని చెప్పినాం ఇప్పటికి ఇవి పడిపోతున్నాయి ఎందుకంటే కింద వాటి గుణగణాలు చెప్పబడినాయి కాబట్టి మనం గుర్తించగలుగుతున్నాం వాటి గుణగణాలు అర్థం చేసుకోకపోతే ఇది ఏ గుంప ఎప్పుడు తెలుసుకోలేదు బ్లైండ్ గా జరి చేస్తావు ఆ రాత్రి గడిచిపోతుంది రేపు ఇంకొక రోజు వస్తుంది ఇంకొక నెల ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే అధ్యాన్ని ధ్యానిస్తాం నీ కాలంలో పది కాలాలు ఇవే అంటే ఒక టెన్ ఇయర్స్ ఇదే వాక్యాన్ని ధ్యానిస్తావు అనేది అర్థం కాదు అట్లా అర్థం కాకుండా వెళ్ళిపోతుంటది అట్లా కణానికి వీల్లేదు మన జీవితంలో ఈ సంవత్సరం వచ్చినప్పుడు ఈ రోజు నేర్చుకోలేదు దీని దాని కొరకు ఇంకా కొంత టైం పెడతాను ప్రాబ్ వచ్చే కాలం ఎట్లా మనకు తెలియదు దాని గురించి మనం అనుమానించము మనం ఈ రోజు జీవించే వాళ్ళం ఎందుకంటే నేడే రక్షణ దినమన్నాడు నేడే చాలా ఇంపార్టెంట్ ఫాదర్ నిన్నటి గురించి ఏడవద్దు ఎందుకంటే అయిపోయింది దావిదుగు ఏడుస్తాడు పాప దానిపోయింది ఇంకెంతకాలం ఏడుస్తాం అయిపోయింది దాని గురించి ఏడవడానికి వీల్లేదు రేపటి గురించి చింతించద్దు అసలు ఆలోచించద్దు గురించి ఈ రోజు గురించి ఆలోచించాలి మనం కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది ఆయనకు చెప్తాం నేను మటుకు ఈరోజు తీర్మానించుకుంటాను అందుకే ఈ రోజు తీర్మానమే చాలా ప్రాముఖ్యమైంది మన జీవితంలో కాబట్టి అందుకే ఈ రోజు మనము మన పనులు ముగించుకోవాలి పెండింగ్ పెట్టుకోవద్దు సరే నేను కొత్త వాకి నుంచి బయటకు వస్తున్నా ఏ పని చేయాలన్నా ఈ రోజు పనులు ఈరోజు చేసేసాల నేను లేదు రేపు చేస్తలే అంటే రేపు ఎట్లుంటే మనం తెలియదు ఎర్థమవుతుంది నేను ఎవరు చెప్తున్నా నాకు కూడా తెలియదు నాకే చెప్పుకుంటాను నేను నేను అన్ని ఒక చిన్న బుక్ ఉంటాను నా జగర్ ఎప్పుడు జేబులా ఆ బుక్ లో ఒక పేజ్ తీసేసి ఈరోజు ఏం చేయాలని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని రాసేసుకుంటా సాయంత్రం వచ్చినాక ఎన్ని ముగించాను చూసుకుంటా ఊరికే జోగులకెళ్ళి తీసి చూసుకుంటా ఎన్నైనాయి ఈ రోజు పనులు అవి రాసుకోలేదనుకో ఓనన్నా ఫోన్ చేస్తే అరే పని మర్చిపోయిననే ఈ ఎదుర్కోవాలా అబద్ధం చెప్పాలా లేకుంటే ఫోన్ చేయకుండా పోవాలా అవాయిడ్ చేయాలా ఇట్లాంటి తనలపల్ వస్తూ ఉంటాయి అందుకే అన్ని రాసుకోవాలా పాయింట్స్ ఈ రోజుకి ఎన్ని వర్క్స్ నేను చేయాలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బైబుల్ స్టడీ కంప్లీట్ చేసుకోవాలా ఎట్లా నీ లెసన్ ముగించేసుకోవాలా ఈ పాట నేర్చుకోవాలా ఇవన్నీ రాసుకోవాలా నేను వాక్యానికి సిద్ధపడాలా వచ్చేవారానికి ఎక్కడ వాక్యం చెప్పాలా ఏ వాక్యం చెప్పాలా దేవుని ప్రేరేపణ ఏమో అవన్నీ లిస్టులు చేసుకోవాలా తర్వాత నేను ఎవరికి డబ్బులు ఇవ్వాలా ఎవరికి వెళ్ళి డబ్బులు ఎక్కడ పోయి పనులు చేసుకోవాలి ఎన్ని బిల్స్ కట్టాలా ఎన్ని ట్యాక్సులు కట్టుకోవాలా టెలిఫోన్ బిల్లు కట్టాలా టీవీ ఛానల్ బిల్లు కట్టాలా ఇవన్నీ రాసుకోవాలా మనం అది మన బాధ్యత లిస్టు రాసుకోకపోతే మర్చిపోతాం మర్చిపోయడం అంటే రేపు ఎట్టు రేపు పదిలీస్తూ పెరుగుతాయి ఈ రోజు పదిలిస్తూ రేపు పదిలీస్ ఇరవై లీస్లో ఇరవై లీస్లు నేను జైలు ఇవ్వను ఇంటికి అలిసిపోయి వస్తాడు కాబట్టి మనం అటు వీలేదు నేడే బైబుల్ అంతా ఈరోజే అంటే యహోశివ గ్రంథాలను చూస్తాం కదా ఈ రోజే మోసండి నేడే మీరు రక్షణ దేవుని రక్షణ చూడబోతున్నారు ఎర్ర సముద్రం పాల్గొనని చూస్తాం నేడే అంటే కాబట్టి నేడే మీరు తీర్మానించుకోండి మీరు ఎవరిని సేవిస్తారో నేను నైన్టీ వారు ఎవోనే సేవిస్తాం మీరు ఎవరైనా సేవించుకోండి నేను మటుకు తీర్మానించు నేడే తీర్మానం కాబట్టి ఈ రోజు అనేది చాలా ఇంపార్టెంట్ మన సేవా జీవితంలో ఈ రోజు నువ్వు రేపు అనేది ఉండకపోవచ్చు నీ లైఫ్ లో ఒకవేళ ఉన్నా నువ్వు అంటే నేను పెసిమిస్టిక్ గా చెప్తలేను ఏదో అనుమానంతో చెప్తలేను రేపు ఎట్లుంటుందో మనకు తెలియదు ఎందుకంటే ఈ రోజు నువ్వు ఈ రోజు నువ్వు నిర్లక్ష్యం కాబట్టి ఆయన నీకు ఎందుకు ఇవ్వలేరు రేపు కాబట్టి మనం నిర్లక్ష్యం చేసే జీవితం కాదు ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి మన పనులు అందుకే ఎంత ఆలస్యమైనా కానీ అన్ని ముగించుకొని పీస్ఫుల్ గా ఇంటికి పోయి ఆనందని పడుకోవాలి ప్రార్థన అటువంటి జీవితం మన పొలం ఎందుకంటే నేను చెప్తున్నా చూడండి నేను చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యొద్దు కొన్ని ఆలస్యం చేసిన కాబట్టి దాని అనుభవం నేను చూసిన కానీ ఆయన నమ్మదగిన వాడు ఆలస్యమైన నాకు రావాల్సినవి నాకు వచ్చినాయి అబ్రాహం ఆలస్యం చేసి నలభై సంవత్సరాలు లేట్ మీకు తెలుసు నేను మీకు చూపించిన వాక్యం అబ్రాము ఆలస్యం చేయడం వలన ఫార్టీ ఇయర్స్ లేట్ గా అడుగు పెట్టిండు పాలిత ప్రపంచ దేశంలో అప్పుడే వీళ్ళు వచ్చి కూర్చున్నారు ఫిలిస్తీన్లు లేకుంటే అబ్రామే ఫస్ట్ అచ్చ ఉండేటోడు దాని తర్వాత ఫిలిస్తీన్లకి అలాగే కొట్టాలని మనం చూస్తూ ఉంటాం కదా ఈ రోజుకి కూడా వాళ్ళు మేమే ఫస్ట్ అచ్చామని కొట్లాడతారు ఫిలిస్తీన్లు కాబట్టి అబ్రాము ఫార్టీ ఇయర్స్ లేట్ చేయకపోయితే ఈరోజు చరిత్ర ఎక్కడ ఉండేది అబ్రామ్ లో నేను తప్పు మనకు ఒక లెసన్ మనం కూడా ఫార్టీ ఇయర్స్ మన జీవితంలో లేట్ చేస్తామేమో సేవ జీవితం రక్షణ జీవితం దైవికమైన జ్ఞానం అభివృద్ధి పొందడం జీవితం నీకు శరీరం గట్టిగా మంచి శక్తి ఉన్నప్పుడు వీటి అన్ని నువ్వు గ్రహించని నీకు ఇంకొక అవకాశం ఇచ్చింది దేవుడు ఇప్పుడు వీటిని స్వీకరించు అని మహిమపరచడానికి నేర్చుకో ఉత్తగా నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోతే ఏమర్థం లేదు నువ్వు పోయి ప్రకటించాల మనుషులకి అందుకొరికే ఇక్కడ మనం ఉన్నాం లేకుంటే ఇది కూడా వేరే ఒక చర్చి లాగానే తరదు ఇక్కడ వచ్చి వర్షం చేసుకుని బలం వెచ్చి బల పాల్పొంది ఇంటి కూడా అయిపోతుంది వేస్తారట్టు కదా యథావిధి జీవితం మనకు అటు ఉండద్దు మనం ఎందుకంటే మనము గొడపిల్లతో పాటు నిత్యము నివసిస్తున్నాం ఎఫెసిల్ రాష్ట్ర పత్రికలో కదా ప్రస్తుతము మనము ఆయనతో పాటు అక్కడ ఉన్నాం మీ ఇక్కడ లేరు మీ శరీరాలు ఇక్కడ ఉన్నాయి కానీ మీ ఆత్మలు అక్కడ ఉన్నాయి ఆయనతో పాటు చాలా తేటగా చూపించింది మనకి నిశల దేవుడు గొడపిల్ల ఎక్కడ పోతే మనం అక్కడ పోతున్నాం ఇప్పుడు ఈ క్షణం ఆయన ఇక్కడ నడిపించింది మనం ఇక్కడ ఉన్నాం ఆయనతో ఆయన ఇంకెక్కడ బొమ్మంటే ఇంక వెళ్ళిపోతూ ఉంటాం ఏ అటాచ్మెంట్స్ మనకు ఉండవు కాబట్టి అటాచ్మెంట్స్ లేకుండా ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా మనం ముందు పోదాం అటువంటి కృపల ప్రభులు నడిపించాలా వచ్చేవారము నాలుగవ గురకు సంబంధించిన విషయాలు చాలా తీవ్రంగా మనం గణించబోతున్నాం ప్రార్థన పూర్వకంగా ప్రార్థించండి ఒకరి గురించి ఒకరు ప్రార్థించండి చాలా ఇంపార్టెంట్ ఈరోజు అది అర్థమవుతుందా ఒకరి గురించి ఒకరు బాగా ప్రార్థనలో ఉండండి నేను మీ అందరి గురించి ఒక్కొక్కరు పేరు పేరు తీసుకొని ప్రార్థన చేస్తాను స్పెషల్గా చెప్తున్నాను నేను కాబట్టి మీకు రావాల్సినవి అన్నీ మీకు వస్తా ఉంటాయి మళ్ళీ నాకు రావాల్సినవి అంటే నేనేం పైసల గురించి ఏమి ఆలోచిస్తలేను పైసలు ప్రాపర్టీస్ ఆస్తుల గురించి ప్రార్థన చేస్తాను నాకు నాకు ఒకటే ప్రార్థన ఏం నాకు ఊరికే సైతాన్ని అటాక్ చేస్తూ ఉంటాడు రాత్రి చాలా వస్తాయి నా మీదికి కాబట్టి దాని గురించి ప్రార్థన చేయమంట నాకు ఏదో ప్రమోషన్ రావాలా నాకు పెద్ద పొజిషన్స్ రావాలని నేను ఎప్పుడు నేను ప్రభుత్వం అడగలేదు మీకు చెప్తున్నాను నిజంగా ప్రభు నాకు ప్రమోషన్ రావాలా ప్రభు నేను పెద్ద పెద్ద డైరెక్టర్ కావాలా ప్రభు నాకు ఆల్రెడీ డైరెక్టర్ పోస్ట్ ఇస్తే నేను వదిలేనిచ్చాను రెండు సార్లు మూడు సార్లు నాకు ప్రమోషన్స్ ఏం అవసరం లేదు నేను ఒకటే ఈ ప్రొమోషన్ నేను అర్థం చేసుకోవాలి నా లైఫ్లో ఈ శర్రాన్ని నేను విడిచిపెట్టక ముందు ఇవన్నీ నేను అర్థం చేసుకోవాల అది నా తపన అర్థమవుతుందా కానీ నాకు అవసరము అని ఆల్రెడీ ఇచ్చేసి నేను నాకు నేను నాకు అవసరమున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు నేను చాలా కాలం నుంచి రెండే చెప్పాలి తింటుంది ఇప్పుడు నేను ఒకటే తింటున్నాను అర్థమవుతుందండి నేను చెప్పాడు ఆయన ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ వాటి మీద నువ్వు ప్రాధాన్యత వాటిని నువ్వు ప్రేమిస్తేమన్నా చాలా మంది బ్రదర్ దేవుడిని ఆశ్రయించి నీకు అవన్నీ ఎందుకు అనుభవించవు అని నేను రెచ్చగొడతాడు అప్పుడు నువ్వు అనుభవిస్తే ఏమైతుంది ఈ పరిస్థితి ప్రకృతి సజమైన వాటిని అవి ఆశీర్వాదం యొక్క పరిణామాలు అవి ఇల్లు కారు బ్యాంకు బ్యాలెన్సులు పంచపక్ష పరమాణాలు ఇవన్నీ పరిణామాలు ఆయన ఆశీర్వాదం పరిణామాలు ఆశ్రదానికి ప్రార్థిస్తావా పరిణామాలకు ప్రాధాన్యత ఇస్తావా నేను ఆసరానికి ప్రారంభ ప్రాధాన్యత ఇస్తా క్రైస్తవ జీవితము పరిణామాలకు ప్రాధాన్యత ఏదో ఒకటి పొందుకోవాలి నుంచి ప్రభు నుంచి ప్రార్థన నుంచి అయినా పొందుకోవాలా ఏంది పొందుకోవాలా శారీరకమైంది మనం అట్లొద్దు ఆశీర్వదం ఆత్మీయమైంది ప్రభు జ్ఞానంలో వర్ధిలాల్సింది అటువంటి ఆశ్రదం మనకు అవసరం కృపల గురించి ప్రయాసపడండి ప్రార్థన చేయండి ప్రవచన గురించి ప్రార్థన చేయండి భాషల వరం ఉంటే భాషల అర్థం చెప్పే వరం నాకు ఈ ప్రభావని ప్రార్థించండి స్వస్థత వరం నాకు ఈ నాకు రోగం ఉంది నా శరీరంలో నాకు స్వస్థపరచే ప్రభా అన్న వరం పొందుకోండి నీకేమవసరమో ఆయనకు తెలుసు ఆయన ఇస్తా ఉంటాడు కానీ ప్రవచన వరానికి ప్రాధాన్యత ఇమ్మని చెప్పింది బైబిల్ కాబట్టి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఇవన్నీ అర్థం చేస్తాను మనం నీ కాలం ముగించక నీ వయసు ముగించక ముందు రేపెట్టుండో మనకు తెలియదు పరిస్థితి గట్టికుంటుంది ఆ మనకు తెలియదు నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏముండదు యోగా చెయ్యి ఏమైనా చేయి ఎంత డైట్ చేయి ఏ డైట్స్ పని చేయాలి నేను చెప్తున్నా ఆయన తలుచుకుంటే ఏ డైట్స్ పని చేయాలి ఆయన తలుచుకుంటే డైట్స్ లేకుండా బాడీ పనిచేస్తాయి అదే ఆయన విధానం ఎందుకు మనం ఆయన పని మీద ఉన్నాం కాబట్టి మన పని ఆయన చూసుకుంటా ఉంటాడు ఆయన పని మీద మనం ఉందాం ఆయన అంటాడు కదా మీ తల్లి మీ సహోదరుని వెతకనికి వచ్చినట్టే వాళ్ళకి తెలియదా నేను నా తండ్రి పని మీద ఉన్న నేను అంటాడా లేదా నేను నా తండ్రి పని మీద ఉన్నాను అంటాడు కాబట్టి మళ్ళీ ఆయన తండ్రి పని మీద ఉంటే నువ్వెక్కడున్నావు నీ సొంత పని మీద ఉన్నావు అంతే తేడా కాబట్టి తీర్మానించుకుందాం ఈ రోజు నుంచి ఆయన పని మీద మనం ఉందాం ఆయన ఎంతో ప్రయాసపడి ఆయన ఈ లోకంలో తన తన ప్రాణాన్ని ప్రేరణగా పెట్టినందుకు అదే ఆయన పని తండ్రి ఎదు పంపించాడు ఆ పని నేను తెచ్చుకోవడానికి మనం మన ప్రాణం పోనంత వరకు మన పని మనం ముగించుకుందాం అనేక ప్రాంతాలలో వీటిని ప్రకటిస్తాం దేవునికి ఎన్నో బయలుపరుస్తా ఇంకా బయలుపరుస్తాడు తెలుసు ఇంకా అనేకమైన విషయాలు పేర్పరుస్తాడు ఇది అయిపోతే ఏడు ముద్రలకు సంబంధించిన పొదలు కూడా మనం ధ్యానించవచ్చు నాకు ఆశ ఉంది నేర్చుకోవాలని నాకు ఇప్పుడు తెలుసని నేను చెప్తలేను నాకు ఆశ ఉంది నేర్చుకోవాలని ఒకవేళ ప్రేరేపణ కలిగితే వాటిని మనం ప్రకటిస్తాం అని చూపిస్తాం అందులో ఏమున్నాయి సింప్లిఫై చేసుకున్నాడు కాదు అంత తెలిసిపోయారు నాకంటే నీకు ఏం తెలియదు నేను నేర్చుకుంటాను మరీ అలాగా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి నేను నేర్చుకుంటాను ఈ దినా అటువంటి ఆసక్తిని నాకు అనుగురించి ప్రభు అని ప్రార్థిస్తాను కళ్ళు మూసుకొని పరిశుద్ధ రంగు తండ్రి మీ మొన్నాన్ని అయినా మరోసారి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ క్రైస్తవ జీవితం ఎందుకు శిక్షకు పాలైందనేది పాత్ర రాలైంది అనేది మీరు అది ఏషావు వాటి భ్రష్టత్వంలో పడిపోయింది ఈరోజు అంత ధన వ్యామోహంతో అధికార వ్యామోహంతో భ్రష్టత్వంలో పడిపోయి మొత్తం వ్యభిచారంతో నిండి ఉంది ప్రభు విగ్రహాల దిక్కులైపారు లోకాన్ని ప్రేమించడం పాస్తలను ప్రేమించడం సంఘాలను ప్రేమించడం ఐశ్వర్యాన్ని ప్రేమించడం బిల్డింగ్స్ ని ప్రేమించడం చాలా భక్తిహీనతకి దిగజారిపోయింది ప్రభుత్వం అందుకు దాన్ని మీరు శిక్షించబోతున్నారు అనిలని మీ చెత నడిపించాల్సింది బాయి అది లోపలనే పాటలు దాని అపవిత్రతలో అది జీవిస్తుంది ప్రభుత్వాల్ జ్యేష్ఠత్తపు హక్కుని అమ్మివేసుకుంది ఈరోజు అందుకు దాన్ని మీరు శిక్షించబోతున్నారు ఇవి మేము వాళ్ళకు చూపించి శిక్షకు ముందే వాళ్ళని మీ చెంత నడిపించాలా అటువంటి సేవలు మొత్తం వాళ్ళందరినీ ఏర్పరుచున్నారు కాబట్టి మీకు ఎంతో బదనాలు మేము ఆసక్తితో ప్రేమతో ప్రయాసం పడి వీటిని వాళ్ళకి అందరికీ మేము చూపించాలా గొప్ప జనం మీ చెంత నడిపించాలా ఇక్కడ వచ్చిన ప్రత్యేక మీరు తాకండి ప్రవ్వా అన్ని పొంది ఉన్నామని ప్రార్థించమన్నారు కాబట్టి మేము అట్టనే ప్రార్థిస్తున్నాం ఇంకా అనారోగ్యాలని గర్దించమని ప్రార్థిస్తున్నాం దుష్టశక్తులని పాతలను అంచి వేయమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రవచన వరాన్ని అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ లేకుంటే కన్ఫ్యూజన్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంటారు ప్రవ్వ వాళ్ళని గ్రహించలేగన మీ యొక్క ప్రవచన అనుగ్రహించండి ఆత్మ ప్రత్యక్షాలు అనుగ్రహించండి ఆత్మవరాలను అనుగ్రహించండి ఆత్మ ఫలాలను ఫలింపజేయాల జీవితాలలో ప్రేమలో ఉప్పొంగాల ప్రభావ మేము అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించి నడిపించి మీరు ఆకర వరసపరచుకోమని ముఖ్యంగా ప్రభు మా శరళ కృషించిపోతున్నాయి వాటిని స్వస్థపరచం ఆకువాడక తన కాలమందు చిగుర్చి ఫలించి చెట్టు వాళ్ళ మీరు మమ్మల్ని చేస్తున్నారు ఆ వాక్యాన్ని నెరవేర్చి మా శరాలను స్వస్థపరిచి మీరు మహిమానందమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి